మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడుతున్నాం ప్రవా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభావ ఇక్కడ అనేకమైన ప్రార్థనలు చేస్తున్నాం ప్రభావ ప్రతి ప్రార్థనాంశం మీ సన్నిధికి చేరిందని మేము విశ్వసిస్తున్నాం నాయన అవును ప్రభా తగిన సమయంలో మీరు విజయం అనుగ్రహిస్తారు ప్రభావ ఒక్క ప్రార్థన కూడా విఫలం కాదని వాగ్దానం సెలవిస్తుంది అండి అవును మీరు మా యొక్క ప్రార్థనలు వినే దేవుడు ప్రభా అవును ప్రభా కాబట్టి మా ప్రార్థనలకి జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈ కుటుంబం పట్ల మీ యొక్క కను దృష్టించమని ప్రార్థిస్తున్నాం ఇంటి చుట్టూ మీ యొక్క కంచె పెట్టమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా ఇంటి చుట్టూ మీరు కంచెట్టినప్పుడు యోబు దేశమంతట తండ్రి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ప్రభా మంచి విశ్వాస నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవించును అన్న ఆ యొక్క సాక్ష్యాన్ని పొందుకున్నాడు ప్రభావ కాబట్టి నేను ఆ రీతిగానే ఈ కుటుంబం పట్ల అటువంటి సాక్షిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారి మీద నా అవమానాన్ని తొలగించండి నిందని తొలగించమని ప్రార్థిస్తున్నాం మీ కట్టుకొని ప్రార్థిస్తున్నాం నేను జవాబు అనుగ్రహించండి ఈ యొక్క సాయంత్రస మీరు మా మాట్లాడి మీరే మహిమానందమని ఏ శ్రీ క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రియ ఈరోజు ఉదయం నేను లాస్ట్ వీక్ అంతా రకరకాల ప్రాంతాలలో అటు ఆంధ్ర కోస్తల్ ఆంధ్ర బెల్ట్లో వెళ్లింటి కొని పర్సనల్ ప్రాబ్లమ్స్ పర్సనల్ వర్క్స్ మీద చర్చ్ సేవా పని మీద కూడా మార్కాపురం ఆ ప్రాంతం ఇడుపులపాయ ఆల్మోస్ట్ శ్రీశైలం బార్డర్స్ అవన్నీ వెళ్ళొచ్చిన అక్కడ ఉన్న హీట్ చాలా భయంకరమైన హీట్ అది ఇట్లా ఇట్లా నిలబడితే తడిసిపోతాం వర్షాల్లో తడిసిపోయినట్లే అంతా భయంకరమైన చెమటాలు హీట్ కండాలో చూసినాయి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కొంటే ఆ బాక్స్ నుంచి ఐస్ క్రీమ్ తీసిస్తారు కదా ఇట్లా ఐస్ క్రీమ్ పెట్టుకుంటే కళ్ళ ముందు టక్కునే పడిపోయింది కానీ అంత హీట్ అంత భయంకరమైన హీట్లో చిన్న గ్రూప్కి అంత పాస్టర్స్ అది పాస్టర్స్కి కాన్ఫిడెన్స్ అది అయితే నిలబడి వాక్యం చెప్తున్నాను అట్లా మొత్తం తడిసిపోతున్నాం అసలు ఎందుకన్నా వచ్చినమా ఇంత భయంకరమైన టెంపరేచర్లో ఈ ప్రాంతానికి అని కానీ నాకు తెలుసు ఆ టైంలో అందుకొరికే నడిపించిందేమో దేవుడు ఆ పాస్టర్స్ ఆ రోజు అక్కడికి వస్తారు మళ్ళీ తర్వాత మళ్ళీ దొరకకపోవచ్చు ఆ పాస్టర్స్ మనకి అది అది ప్లాన్ అట్లా ఉంటుంది గాడ్స్ ప్లాన్ అంత ప్రయాసం నాతో పాటు ఇద్దరున్నారు వాళ్ళు సార్ ఇక మనం ఎప్పుడు ఈ టెంపరేచర్ లో ఏరియా కంటే కానీ నాకు తెలుసు ఇటువంటి టెంపరేచర్లు రావాల మనం అంటే ప్రతిసారి చూడండి ఈ సెక్యులర్ సెక్యులర్ అంటే ఈ లోకాతీతమైన జ్ఞానము దుష్టు నుంచి ఎట్లా ఉంటుంది దేవుని దేవుని పనికి అది ఎటువంటి ఆటంకాలు చేస్తుంటది అనేది మనం చూస్తున్నట్టు పేతురు అట్లాగే మాట్లాడతారు కదా పేతురు అదే రైతుగా ప్రభువుని ఆటంకపరుస్తూ ఉంటాడు ఇష్కర్యోతి ఆటంక పరుస్తూ ఉంటాడు కాబట్టి ఈ లోకపు జ్ఞానము మనల్ని ఆటంకపరుస్తూ ఉంటది దేవుని యొక్క ప్రణాళికని ఫుల్ఫిల్ చేసుకోవడానికికుండా అడ్డగిస్తూ ఉంటుంది అది ఆ విషయాలు మనం కొన్ని ధ్యానించడానికి మనం కొంచెం సిద్ధపడాల ఎందుకంటే ఎందుకు ఈ సమస్యలు ఎందుకు ఈ శ్రమలు ఆ టెంపరేచర్ విషయ ప్రార్థన చేసిన ప్రభు ఇక ఆ ఒక ఫైవ్ విలేజెస్ తిరిగిన కొండ ప్రాంతము కోయా ట్రైబ్స్ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఎంత మంది అంటే పిల్లలు సరిగ్గా బట్టలు ఆ తల వెంట్రగలి ఎప్పుడైనా వాళ్ళ నూనె తలకి అంత భయంకరంగా ఉన్నారు పిల్లలు తర్వాత కాళ్ళకి చెప్పులు లేవు అన్ని రాళ్ళు రప్పలు ఆ కొండలు అక్కడ ఆడుతున్నారు ఎండకి వాళ్ళకి సన్స్ట్రోక్ తగలవా రోజంతా ఎండకి ఆడుతున్నారు ఆ పిల్లలు నేను చూస్తున్నాను వాళ్ళని చూస్తే అసలు అందరిని ఒక జగలు కూర్చోబెట్టి చెట్టు కింద మేము అందరికి పాటలు పాడించి వాక్యాలు చెప్పి వచ్చినాం అక్కడ ఎక్కడ అంటే అక్కడ ఆ పరిస్థితులు చూసినప్పుడు నాకు అనిపించింది అరే థౌజండ్ టైమ్స్ వాటికంటే బెటర్ కదా నా లైఫ్ ైదరాబాద్ లో థౌజండ్ టైమ్స్ ఎంత కంఫర్టబుల్ లైఫ్ నేను మా పిల్లలకి వచ్చిందాక అదే వస్తుంటే మాట్లాడుతున్నా ఆ ఎండకి వాళ్ళు భరిస్తలేరు అనేసి వాళ్ళకొకటి మంచి ఫైవ్ స్టార్ ఇన్వర్టర్ ఏసీ కొన్నాను ఎండకాలం అది ఇన్వర్టర్ ఏసీ ఫైవ్ స్టార్ ట్వంటీ అవర్స్ పెట్టుకుని ఎక్కువ కరెంట్ కాదంట అందుకని పెట్టిన ఆయన కానీ ఫోర్ థౌజండ్ వచ్చింది బిల్లు అంటే ఇంకా వాళ్ళు ఈ హీట్ కి ఆ రూమ్ నుంచి బయటకు వస్తలేరు అక్కడే ఉంటారు లోపల అంతా ఫ్యామిలీ అంతా అదే రూమ్ లోకి వచ్చింది పొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే చూడండి ఆ పిల్లల్ని చూస్తే నాకు అనిపించింది బాధ తర్వాత ఇంకొక పాయింట్ నేను అక్కడ గమనించింది ఏంటంటే అక్కడ ఎవరు బోరు ఆ మనుషులు ఎవ్వరు బోరు పాస్టర్లు లేరు చర్చిలు లేవు ఏమి లేవు ఒక స్వచ్ఛంద సేవ సంస్థ కూడా లేదు అక్కడ అటువంటి పరిస్థితి అక్కడ ప్రాంతము అయితే తలిదనులు వాళ్ళకి ఏమి తెలియదు పిల్లల గురించి పట్టింపు లేదు లేదు సారా వాళ్లే తయారు చేసుకుంటారు తాగుతారు డే అంతా రోడ్ల మీద ఎక్కడ పాడి ఉంటుంది రోడ్ల మీదనే తల్లిదండ్రులు అట్లా పాడి ఉంటే పిల్లలు ఎక్కడ అక్కడ ఆడుకుంటున్నారు వాడికి తిండి అసలు ఎవరు పట్టించుకుంటారు అంత భయంకరంగా ఉంది అలా వ్యవస్థ చూస్తుంటే అప్పుడు నాకు అనిపించింది ప్రవ్వ ఎందుకు ఈ లోక తయారైంది ఎందుకు ఇన్ని సమస్యలు సమస్యలు లేని స్థితి ఉంది ఎక్కడ నీరా కష్టాలు లేని సమస్యలు లేని బాధలు లేని జీవితం ఒక్కటి చూపించండి గొప్పవానికి కూడా బాధలు ఉన్నాయి లేవా వాడి బిజినెస్ ఎప్పుడు పడిపోతుందో ఎవరు కొట్టుకోకపోతుందో భయం వాడిని ఎంటాడుతూ ఉంటుంది వాడి ఇంటికి డబ్బులన్నీ తీసుకొచ్చిపోతే రాత్రి ఎవరు దొంగలు వచ్చి దొంగిప్పుడు దొంగలు వాడి భయం అంతా ఈ లోకం అంతా ఎందుకు ఇట్లుందన్నప్పుడు అప్పుడు ప్రభు నాకు ఒక విషయం జ్ఞాపం చేసి చాలా కాలం కింద నేను మాట్లాడే దీని This world is a fallen world. ఆ, ఇది పడిపోయింది లోకం ఆదామావలకు ముందు మంచిగా ఉండే కదా దాని తర్వాత ఆయన ఆరవ దిన మనిషిని సృష్టించినాక హవ్వని తయారు చేసినాక అంతా మంచిగా ఉంది అన్నాడు దేవుడు దాని ఇది పడిపోయింది ఆదామా పాపం వలన ఇది ఫాలన్ వరల్డ్ అంటే ఇది ఇన్పర్ఫెక్ట్ వరల్డ్ ఇన్పర్ఫెక్ట్ వరల్డ్లో ఏమన్నా పర్ఫెక్ట్ ఉంటుందా ఈ పడిపోయిన ఈ సృష్టిలో మంచిది ఏమన్నా ఉంటుందా నాకైతే ఏం అనిపిస్తలేదు ఆ పనిచేర్థం అనిపిస్తుంది ఆయన తిరిగి వచ్చేంత వరకు ఇందులో ఏ పర్ఫెక్షన్ మనకి రాదు మన శర్రాల్లో కూడా పర్ఫెక్షన్ లేదు కదా మన పర్ఫెక్షన్ ఎక్కడ సార్ పోయిందా పర్ఫెక్షన్ లేదన్నట్టు పర్లేదు కాబట్టి ఇది ఫాలన్ వరల్డ్ పాయింట్ నంబర్ వన్ మనం ఎప్పుడో దృష్టిలో పెట్టుకోలే ఎందుకు ప్రవ కష్టాలు అంటే ఇది పడిపోయిన లోకం కాబట్టి కష్టాలు ఉంటాయి తప్పు కానీ రెండవ పాయింట్ అర్థం ఏం ఆ కష్టాలలో నుండి దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇస్తాడు ఒక లెసన్ నేర్తాడు ఎందుకంటే ఈ ఫాలన్ వరల్డ్ నుంచి నువ్వు బయటికి వస్తున్నావు కాబట్టి దాన్ని గుర్తించడానికి వరకు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తుంటాడు దాన్ని మనం ఏమంటామంటే ఒక మంచి అవకాశం అంటాం ఆ మంచి అవకాశం కొరకు నువ్వు ఈ శ్రమ పోక తప్పదు నేను అవే మీకు కొన్ని చూపిస్తా బైబుల్లో ఆ విషయాలకు సంబంధించిందే ఆయన దృష్టిలో ఈ లోకం తయారైంది ఇది కంప్లీట్ గా ఫారిన్ వరల్డ్ కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడే దీన్ని సరి అందుకే మనం రోమిల్ రాష్ట్ర పత్రికలో ఎనిమిదో మీరు ఎప్పుడన్నా ధ్యానించండి ఈ సృష్టి ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పండి అది ఏకగ్రీవంగా మూలుగుతుందంట అంటే ఏడుస్తుంది సృష్టి పడిపోయింది సృష్టి అని మనం ఈ చెట్టుకి ఏమైంది అది చెట్టు కదా దానికి మనసు ఉంటుందా సృష్టిలో భాగంగా అది కూడా ఏడుస్తుందంట మొత్తం సృష్టి ఏడుస్తుంది ప్లానెట్స్ చూడండి అసలు ఏ ప్లానెట్ అయినా కరెక్ట్గా ఉందా జూపిటర్ చూడండి అంత యాసిడ్లు గ్యాసెస్ ఉంటాయి అందులో అందులో ఒక్క జీవం ఉండదు అట్లనే మార్స్ ప్లానెట్ ఇంకా ఏ ప్లానెట్ అనే చూడండి ఏ ప్లానెట్ లో కూడా జీవం అనేది ఉండదు ఒక ఈ ప్లానెట్లు తప్ప అర్త్ ప్లానెట్ తప్ప అవి మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఎప్పుడైతే ఈ లోకం ఈ సృష్టి పడిపోయిందో పతనం అయిపోయిందో అవన్నీ పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్షన్స్ పోగొట్టుకున్నాయి లేకుంటే పర్ఫెక్ట్గా ఉండేది కానీ ఇప్పుడు ఈ సృష్టి మూలుగుతుందట ఎందుకో తెలుసా నన్ను ఎవడు విమోచిస్తారు అనేసి అంటే ఈ ఫారెన్ వరల్డ్ ని సరి చేసేవాడు ఎవడు అని అందుకే కదా మన ప్రభు ఈ లోకంలోకి వచ్చిండు ఆయన వచ్చింది ఎందుకు ఈ ఈ పడిపోయిన లోకాన్ని నిలబెట్టడానికి అందుకే మనం అంతా పడిపోయిన జీవితంలో ఉంటే మనం లేవనెత్తున్నాడు దేవుడు ఆ లేవలెత్తడానికి కొరకు ఈ లోకంలోకి వచ్చిండు కానీ ఆయన ఒకటి ఏం చేసిండే నేను లేపినాక నీకు ఒక పని ఒక్క చెప్తుండేం తెలుసా నువ్వు కూడా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు నువ్వు కూడా అందులో ఒక భాగం ఒక ఒక ఒక రోల్ నిర్వర్తించచ్చు ఈ సృష్టిని సరిచేసే దాంట్లో నీకు కూడా ఒక పాత్ర నిచ్చిండు ఆయన ఆయన వాక్కు చేత సృష్టింపబడింది కదా ఎంత ఆయన ఒక వాక్కు చెప్తే సరికాదు ఇది కావచ్చు కదా కానీ మనకి ఒక పైన ఒప్ప చెప్పిండు మనం చేసుకోవాలనే ఎందుకంటే ఆయన సృష్టిలో మనకు ఒక బాధ్యతను మన కొరకు దేవుని కుమారుల కొరకు అది ఎదురు చూస్తుందంట ఈ లోకం ఈ ఫారెన్ వరల్డ్ మన ఎదురు చూస్తుంది అందుకే మనకు ఆపర్చునిటీ ఇవ్వడం కొరకు మనకి ఆపర్చునిటీ ఇవ్వడం కొరకు మనకు మంచి అవకాశం ఇవ్వడం కొరకు ఆ సమస్యను కల్పిస్తుంటాడు కానీ మనం అంతా ఏంటంటే ప్రాబ్లం మనకు ఆ టీచింగ్స్ లేకపోయింది సమస్య రాగానే అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాం పడిపోతూ ఉంటాం బాధల అది డిస్క్రిప్షన్ వర్ణనాతీత ఏమంటాం కదా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని స్థితి అంత భయంకరంగా ఉంది అన్న దుఃఖంలో మనం మునిగిపోతా ఉంటాం కానీ ఎప్పుడైతే ఆ స్థితి గ్రహిస్తావో ఆయన ఒక అద్భుతాన్ని చేయబోతుండో దాని కొరకు కనిపెట్టుకోవాలి ఎందుకంటే బైబుల్లో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు చూపిస్తాం ఆయన దృష్టిలో ముఖ్యంగా ఈ సృష్టి మొత్తము ఒక టైం టేబుల్ లాగా తయారైంది స్కూల్లో మనం చూస్తాం టైం టేబుల్ స్కూల్లో టైమ్ టేబుల్స్ అంటే మీకు తెలుసు కదా ఒక క్లాస్ తర్వాత ఇంకో క్లాస్ ఇంకో క్లాస్ తర్వాత ఇంకో క్లాస్ తర్వాత టైం టేబుల్స్ పెడతాడు ఆయన దృష్టిలో కూడా ప్రతిదీ టైం టేబులే ఈ లోకంలో ఉదాహరణకు మీరు చూస్తారు ఆయన టైం టేబుల్ పెట్టుకుని సృష్టిస్తుందా లేదా మొదటి రోజు ఏం చేసిండు రెండో రోజు ఏం చేసిండు మూడో రోజు ఏం చేసి మీకు తెలుసు టైం టేబుల్ ప్రకారంగా చేసి అంటే మనకు ఒక విధానం నేర్పిస్తుండ్రు ప్రతిదీ సిస్టమేటిక్ తయారు చేస్తాడు అనేది కాబట్టి ఆ టైం టేబుల్ లో కూడా ఫస్ట్ డే అన్ని చేయొచ్చు కదా సెకండ్ డే ఎందుకు ఆపిండు థర్డ్ డే ఎందుకు కొని ఆపిండు తర్వాత లాస్ట్ డేని ఎందుకు మనిషిని సృష్టించాడు ఒక టైం టేబుల్ ఎందుకు పెట్టిండో మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక క్రమము ఒక విధానము ఒక జీవన విధానాన్ని నేర్పడం కొరకు ఆ సిస్టమ్ని మనం అక్కడ చూపించిండు ఆయన ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే మొదటి రోజు నుంచి ఐదవ రోజు వరకు అన్నిటిని సృష్టించినాక మనిషిని సృష్టించాడు దాని అర్థం ఏంటంటే అన్ని సమకూర్చి సిద్ధపరిచి అప్పుడు మనిషిని తెచ్చు నీ లోక వాళ్ళకి చూడు నీ కొరకు ఎంత నేను అన్ని తయారు చేసిన ఆయనకి మనిషి అంటే ఎంత విలువనో దేవునికి అర్థం చేసుకోండి ఇంకా ఆయన స్వరూపంలో తయారు చేసుకోండి మనల్ని దేవుడు తన స్వరూపంలో తయారు చేసి అంటే మనం అంటే ఆయనకి ఎంత విలువనో అర్థం చేసుకోవాలి కాబట్టి శ్రమలో మనం విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన స్వరూపంలో మనం తయారు చేసి నన్ను విడిచిపెట్టాడు మనం ఆయనకి ఎంతో ఇంపార్టెంట్ అన్న విషయాన్ని అర్థం చేసుకుంటాం అందుకే టైం టేబుల్ సెవెన్ డేస్ అనేది ఒక టైం టేబుల్ వారానికి అట్లనే బైబుల్ అన్ని చూస్తూ ఉంటాం కదా రకరకాల టైమింగ్స్ చూస్తూ ఉంటాం ప్రతిదానికి టైమింగ్ అంటాం అందుకే ప్రతిదానికి సమయం కలదు అంటాం అవర్స్ టైం ఫిక్స్ చేసిండు దేవుడు అట్లనే సంవత్సరానికి పన్నెండు నెలలను టైం ఫిక్స్ చేసిండు ప్రతిదానికి టైం ఫిక్స్ చేసిండు కాబట్టి ఆ టైమ్ ఆ టైం కంప్లీషన్ అయినాకనే నీకు విజయం వస్తుంది ఆ విషయం అర్థం చేసుకోవాలి ఆ టైం కంప్లీషన్ కాకముందు విజయం రాదు అనేది నేర్పడానికి వరకు కానీ మనం ఏంటంటే బలహీనత ఆ టైం టేబుల్ ని అర్థం చేసుకోక దేవుని టైం టేబుల్ ని మన టైం టేబుల్ ఫిట్ చేసుకుంటా ఉంటాం మన టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవడం వల్ల మనమే ఆలస్యం మనమేమనుకుంటామంటే ఎందుకు నా జీవితంలో ఆలస్యం అయిపోతుంది ఆయన టేబుల్ నువ్వు అసలు గుర్తుపట్టలేదు ఫస్ట్ పాయింట్ నువ్వు ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకున్నావు అది లోకాతీతంగా ఉంటుంది ఈ కాల్యులేషన్స్ ప్రకారంగా ఉంటుంది ఈ టైం ప్రకారం ఉంటుంది కానీ ఆయన టైం వేరే ఆయన టైం అట్లా ఆటోమేటిక్ ఉండేది అది ఆయనకు తెలుసు ఏ ఎవర్ని లేవనే లేవనెత్తాలా ఏ టైంలో ఎవరిని పడగొట్టాలి కూడా తెలుసు ఉంది రాజులను నిలబెట్టిన వాడు కూడా ఆయననే కదా కాబట్టి రోముల రాసిన పత్రికలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం రోముల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనంలో ఆ టైమింగ్కి సంబంధించింది అని ఎందుకని టైమ్ చూడండి రోముల పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం కనిపిస్తుంది బ్రదర్ మొదటి వచనం స్టార్ చూడండి విశ్వాస మూలంగా మనల్ని నీతి తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చూడండి దేవునితో సమాధానము కలిగి ముందులాగనా ఇంకేమీ ఇంక లేదు అంత వాక్యం చూడండి అక్కడ దేవుని యొక్క కృప గురించి చెప్పింది కదా అక్కడ గ్రేస్ అని కదా చదవాల మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప అక్కడ కృప గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అక్కడ ఈ కృప స్పెషల్ గా చెప్తుండ ఈ కృప ఈ కృప ఎందు ప్రవేశము గలవారమై అందులోనే నిలిచి ఉండి చివరి వరకు దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ అంటే వెయిటింగ్ హోప్ నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం ఈ ఈ కృపలో మనం ఉంటున్నాం ఈ కృపలో అంటే ఆయన ఇచ్చిన ఈ కృపలో మనము నిరీక్షణ కలిగిన వారము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన గ్రేస్ మనతో పాటు ఉంది అన్న విషయం జ్ఞాపించాలంటే ఆయన కృప అంటే కృప గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను కృప అంటే ఏంటంటే యోగ్యత లేని వాడిని యోగ్యత లేకున్నాను ఆదరించేది యోగ్యత లేకున్నాను కాపాడేది దాన్నే కృప అంటారు ఇక్కడ కృప ఏంటంటే మీకు రావాల్సిన విషయాన్ని ఆయన అనుభవించడం కృప ఆ పాపమాల వచ్చి జీతం మరణం మనం తెలుసు కానీ మీకు రావాల్సిన మరణాన్ని ఆయన అనుభవించండు అది కృప అంటాం అంటే అన్మెరిట్ లేక అన్కండిషనల్ లవ్ అన్కండిషనల్ ఫర్ గివ్నెస్ అంటాం నీకు యోగ్యత లేకుండా నిన్ను నిన్ను క్షమించడం అనే దాన్ని కృప తర్వాత నిన్ను రెస్క్యూ చేయడం అంటే నీ శ్రమల నుంచి రెస్క్యూ చేయడమే కృప అంటాడు అక్కడ వాక్యం ఆ వాక్యంలో చూపిస్తున్నప్పుడు ఆర్ మనకి యోగ్యత లేకున్నాను మనల్ని రక్షించుకుండేది ఆయన కృప అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండడు కాబట్టి ఎఫ్ఎస్ రాసిన పత్రికలో ఈ విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేస్తుంటాడు పౌలు ప్రతి పత్రికలో ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేస్తుంటాడు ఎందుకు ఈ కృప అనేది అంత ప్రాధాన్యత ఇచ్చింది అనేది చూడండి రెండవ అధ్యాయము ఎనిమిదవ వస్త్రంలో ఆయన కృప ఎటువంటిది అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మీరు వీరు విశ్వాసం ద్వారా కృప చేతని చూడండి విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు చూడండి ఇది మీ వల్ల కలిగినది కాదు దేవుని వరం అది గిఫ్ట్ గ్రేస్ అనేది ఆయన గిఫ్ట్ అంటే మనకి యోగ్యత లేకున్నా గాని మనకి ఇచ్చిండే ఆ గిఫ్ట్ ఆ గిఫ్ట్ గురించి మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి కొంతసేపు చూడండి ఆయన ఎటువంటి స్థితిలో కూడా ఒకసారి రక్షణ ఆ గిఫ్ట్ ఆ కృప నుంచి నువ్వు బయటికి పోవు నెవర్ ఎండింగ్ అది ఎవరు లాస్టింగ్ గా నీతో పాటు ఉంటది ఆ కృప ఆ గ్రేస్ అనేది ఆయన కృపలోకి వచ్చినాక నువ్వు రక్షణ పొందినాక ఎప్పటికది నేను విడవదంట అది శాశ్వతంగా ఉండేది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ ఒక్క వాక్యం మనల్ని ఏరీతిగా సిద్ధపరచాలంటే ఎటువంటి స్థితిలో నేను ఈ రోజు ఉన్నా గాని ఆయన కృప నన్ను విడవదు కాబట్టి ఆయన కృప విడక విడవకుండా ఉన్నప్పుడు నాకు ఏం జరుగుతుంది మరికొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను కృపలో లేని వారి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అందుకే మనకి ఒక రకంగా కంపారిజన్ చూపిస్తున్నాడు చూడండి పేరు మొదటి పత్రిక ఐదవ అధ్యయము ఐదవ వర్షనంలో దానికి సంబంధించిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ కృప లేని వారు ఎట్లుంటారు కృప కలిగిన వారు ఎట్లుంటారు అది కాబట్టి కృప అనేది ఆయన తగిన సమయంలో మనకు అనుగ్రహించుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన మరణం ద్వారా అది మన అందరికీ అనుగ్రహించబడింది అని కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆ టైం అంతే చేయడం రెండు వేల ఒక టైం డిఫైన్డ్ టైం అంతకుముందుగా అనిపించదు మనకి ఆ కృపా అనేది ఆ రోజు స్టార్ట్ అయింది ఆయన మరణం ద్వారా ఈ రోజు వరకు మనల్ని అది హద్దుకొనే ఉంది కాబట్టి అది మనల్ని విడిచిపెట్టి వెళ్లదు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మదటి పే పేద మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఎవరి పట్ల ఆయన కృప ఉంది చూడండి చూడండి ఎవరికి కృప ఇస్తాడు ఎవరికి కృప ఇవ్వడు ఆయన కృపలో ఉంటే నువ్వు ప్రొటెక్షన్లో ఉన్నట్టు ఆయన కృపలో లేకపోతే నువ్వు ప్రొటెక్షన్లో లేదు ఎవరు కృపని కృపలో లేరు అంటే అహంకారులను ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ప్రౌడ్ అనుంది అహంకారులకి కృప ఉండదు అంటే అహంకారులు ఎప్పటికీ ప్రొటెక్ట్ చేయబడరు ఆయన ప్రొటెక్షన్లో లేరు మీరైన అహంకారులు ఎవరని అహంకారం అంటే తెలుసా మీకు గర్వము తర్వాత అది ఒకటే కాదు ఇంకా రకరకాల గుణగణాలు ఉంటాయి అహంకారం అంటే గర్వం అనేది ఒక గుణగణం అహంకారులకు రకరకాల గుణగణాలు ఉంటాయి వాళ్ళకి దేవునికి విరుద్ధంగా ఉంటారు దేవుని దేవుని కారుల పట్ల ఆసక్తి వాళ్ళకు ఉండదు అహంకారులకి ఉదాహరణకి నేను చెప్తాను కొంచెం కష్టతరంగా ఉండొచ్చు దురాశ ఉంటది లోకాతీతంగా ఉంటారు వాళ్ళు ఆ బయటికి భక్తి గలవారు కానీ శక్తిని ఆశ్రయించని వారు అహంకారులు వీళ్ళు బయటికి భక్తిగా ఉంటారు కానీ అసలైన శక్తి వాళ్ళు ఉండదు అంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళ ఉండదు అహంకారం దానికి కారణం అంటే దుష్ట ఆత్మ అందులో ఉంటుంది కానీ వాళ్ళు గుర్తించారు దాన్ని అహంకారాలు దాన్ని గుర్తించారు కొన్నిసార్లు మనకు కూడా అటువంటి గుణగణాలు ఉండొచ్చు అహంకారం గుణగణం ఏం తెలుసా ఉదాహరణకి నాకు అది ఈరోజు మధ్యాహ్నం బయలుపరచబడింది అర్థమైంది నాకు అహంకారాల గుణగణం ఎట్లుంటుంది అంటే ఉదాహరణకి ఇప్పుడు బ్రదర్ మీరు ప్రార్థన చేయండి అంటే నేను చెయ్యను పో అది ఒక అహంకారమే కదా ఒక రకంగా రెసిస్టెన్స్ స్టబన్ స్టబన్ స్పిరిట్ అంటాం అహంకారులు స్టబన్గా ఉంటారు మనం స్టబన్గా ఉండద్దు ఒక్కో రీతిగా చెప్పాలంటే ప్రభులు స్టబన్గా ఉంటాం కాని మనుషులతో పాటు స్టబన్గా ఉండం ఫ్లెక్సిబుల్గా ఉంటాం మనం ఎందుకంటే క్రైస్తవ జీవితము ప్రేమ జీవితం కదా ఏసు ప్రభు యొక్క ప్రేమను కలిగి ఉండే జీవితం ఆ యేసు ప్రభు ప్రేమ ఎటు తెలుసా జగభూరితమంది ఆయన మగన మగనంత వరకు మనం ప్రేమించిండు కాబట్టి అటువంటి గుణగణం నీలో లేదనుకో నువ్వు అహంకారివే నువ్వు బయటికి కనిపించకపోవచ్చు గర్వం కానీ నీ గుణం ఆ రీతి ఉంది కాబట్టి ప్రార్థన చేయ బ్రదర్ అంటే అయ్యా నేను చేయనిపో మీరే చేయండి నేను ఇప్పుడు చేయను పో అంటే నాకు ఒక స్పెషల్ టైం ఉంటుందా స్పెషల్ టైం అంటే ఏముంటుంది ప్రార్థన చేయడానికి ఇప్పుడు చేయమంటే ఇప్పుడు చేయాలా రేడి కూడ ఎలా రేడిగుడ ప్రతి విధమైన ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థించడే అనడం లేదు పావులు కానీ అదొక మెయిన్ గుణగనం అన్నట్టు మనం ఎట్టి పర్సెంట్ కాంప్రమైజ్ కావడానికి వీలేదు ఆ భూ తలకిందలైనా గానీ ఆరు నూర గానీ అయినా కాని మనం మటుకు విడిచిపెట్టడానికి వీల్లేదు ప్రార్థన ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఫైనల్ మూమెంట్ లో విజయం పొందే టైంలో ప్రార్థనకి ఆటంకం వాడు ఎందుకంటే మనం ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఉంటామో వాడికి గజ గజ వనుకుత ఉంటాడు దుష్టుడు మనల్ని ప్రార్థన చేయకుండా ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ ఓపెన్ అయితాయి డోర్స్ హెవెన్ లో అక్కడ నుంచి నీ కుటుంబంలోనికి నీ జీవితానికి రావాల్సిన ఆశ్రమాలు ఓపెన్ అయిపోతాయి అవి ఓపెన్ కాకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చెయ్యొద్దు నువ్వు ప్రార్థన చేయకుండా ఉండాలంటే వాడు నీకు ఎటువంటి ఆటంకాలు పెట్టాలి చూడండి ఒక్కొక్కరి ఒక్కొక్కరు పెడతాడు యంగ్స్టర్ కి రోజు అంతా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ అంటాం కదా వాట్సాప్ ట్విట్టర్ ఇవన్నీ వాడుతా వాళ్ళకి ఆటంకం చూడండి ఎంత మంది ఫెయిల్ ఈ సంవత్సరం పిల్లలు మూడు లక్షల మంది ఫెయిల్ అయినారు అసలు ఎప్పుడు వాళ్ళ చరిత్రలో అంతమంది ఫెయిల్ కావడం తల్లిదండ్రులు వాళ్ళని హెచ్చరించిన అనుకో అహంకారం కదా నేను ఆల్రెడీ చదువుకున్నానులే నేను అన్ని ప్రిపేర్ అయిపోయినాలే అది అబద్ధం అది అని అబద్ధమే కదా తర్వాత ఏం చేసిండ్రు మీకందరి తెలుకొచ్చింది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాడు మిస్టేక్ చేయడం వల్ల నేను ఫెయిల్ అయినా అని ధీమాగా చెప్పుకున్నారు పిల్లలు చెప్పురదా పోయి గడబడులు చేసిండ్రు ఆ అదంతా హంబగ్ అది నిజంగానే కాదు అనవసరంగా వాడు బక్రా అయిపోయిండ్రు ఆ గ్లోబరిన్ అది గ్లోబరిన్ అనే కంపెనీ ఐటీ కంపెనీ వాళ్ళు రిజల్ట్స్ ప్రాసెస్ చేసారు అసలు హంబగ్ ఒక్కొక్కడు ఒక్కొక్క ఒక్కొక్క రీతిగా చెప్పండ్రు పేపర్లు పోయినాయి యాన్సర్ స్క్రిప్ట్స్ పోయినాయి అన్ని పుకార్లు అవి ఏమి సత్యం కాదు అసలు వీడు సరిగా చదివి రాస్తే కదా ఒక్కసారి మూడు లక్షల మంది ఫెయిల్ అవుతారా అవన్నీ రివాల్యుయేషన్ చేసిండ్రు రివాల్యుయేషన్ చేస్తే ఎంత ఐదు వంద పదకొండు మంది పాస్ అయినారు అది కూడా ఏం చేసిండ్రు సిక్స్ మార్క్స్ యాడ్ చేసిండ్రు మ్యాక్సిమం సిక్స్ మార్క్స్ యాడ్ చేస్తే గ్రేస్ మార్క్స్ పదకొండు మంది పాస్ అయినారు మూడు లక్షల మందిలో బాగా తెలుసుకున్నాం మళ్ళీ తక్కిన రెండు రెండున్నర మీద లక్షలు ఎందుకు పాస్ కాలేదంటే వాడు పరిస్థితి సరిగ్గా రాయలేదు కాబట్టి చాలా మంది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ప్రాబ్లం ఏంటంటే ఇది రేడియేషన్ ఇది చాలా రేడియేషన్ చేస్తూ ఉంటది ఇది అందుకే మనం ఆ వైర్ ఆఫ్ చేసుకోవాలి ఇంట్లో నువ్వు ఇంటర్నెట్ ఇవన్నీ వాడతావు కదా ఆ ఇంటర్నెట్ డేటా అవన్నీ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా రేడియేషన్ టెలిఫోన్ ఒకటి ఆన్ చేసుకోవాలా సిమ్ ఆన్ చేసుకోవాలా దాని తర్వాత నువ్వు స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి నీకు అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేసుకుంటావు ఎమర్జెన్సీ కూడా దూరంలో పెడతావు దిండి దగ్గర కూడా పెట్టుకోవద్దు ఇవన్నీ ఇవి చాలా రేడియేషన్ ఇవి ఏమేసి అంటే నీ బ్రెయిన్ మీద చాలా పని చేస్తుంది ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఈ బ్రెయిన్ మీద బాగా పని చేస్తే ఇది నీ యొక్క సమయాన్ని దొంగిలిస్తుంది ఇది సైతం నేను చెప్పను టీవీ సైతం చెప్తా చాలా నేను చెప్పాను ఇంటర్నెట్ సైతం చెప్పను అర్థమవుతుందా దాన్ని నువ్వు దానికి నువ్వు బానిస అవుతున్నావు చెప్తాను అంతేగాని అది సైతాన్ అని అది దేవుడు ఒక బహుమానంలాగా నీకు ఇచ్చిండు ఆయన మహిమ కొరకు వాడుకోరుకు నువ్వు ఆయన మహిమ కొరకు వాడుకోక నువ్వు దాంట్లో దానికి బానిస అది నిన్ను నీ సమయాన్ని దొంగలించింది అంటే సైతాను దాన్ని వాడుకున్నాడు అట్లా వాడుకొని నిన్ను బానిసగా చేసుకున్నాడు దానికి నువ్వు అడిక్షన్ అయిపోయావు అర్ధ గంట సేపు అర్ధ గంట కంటే ఎక్కువసేపు ఇంటర్నెట్ వాడితే అది మెంటల్ ప్రాబ్లం అంట ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ప్రపంచంగా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు డిసైడ్ చేసేసారు హాఫ్ అవర్ కంటే ఎక్కువసేపు ఇంటర్నెట్ మీద కూర్చున్నారంటే అది మెంటల్ ప్రాబ్లము కౌన్సిలింగ్కి పంపించాలి వాళ్ళకి అని తీర్మానించేసింది కానీ ఈరోజు మనం చూస్తాం అందరూ గంటలు గంటలు ఉదయం నిద్ర నుంచి లేస్తేనే స్టార్ట్ అవుతుంది ఇంకా నిద్రపోయేంత వరకు బెడ్ల మీద రాత్రి రెండు గంటల వరకు కూడా గేమ్స్ ఆడుతూ ఉంటారు గేమ్ ఆ గేమ్స్ ఆడి ఆడి చదువుక పిల్లలు ఫెయిల్ అయినారు ఫెయిల్ అయ్యి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని తెలంగాణ గవర్నమెంట్ మీద తిడితే ఏమొస్తుంది పోయినట్టే కదా వన్ ఇయర్ పోయినట్టే కదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో పాస్ కాకపోతే వన్ ఇయర్ పోయినట్టే కదా వాడికి నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తున్నావు ఒకడు ఏడుస్తున్నాడు నేను ఇంత బాగా ఎందుకు ఫెయిల్ చేస్తారు వీళ్ళు అని ఏడుస్తున్నాడు వాడు నువ్వు బాగా ఎందుకు ఫెయిల్ చేస్తారు నీ పక్కన పాస్ అయ్యింది కదా మళ్ళీ నువ్వు ఎట్లా ఫెయిల్ అయినావు బ్లేమ్ చేస్తున్నా మనం కానీ బ్లేము నువ్వు తీసుకుంటలేవు ఇది అహం నా దృష్టిలో నీ తప్పుని నువ్వు అహం తో పోల్చింది కాబట్టి అటువంటి వాడిని వ్యతిరేకిస్త దేవుడు ఇక్కడ వాక్యం చెప్తుంది కానీ దీన మనసు కలిగిన వారి పట్ల ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది క్రైస్తవ జీవితము దీన మనసు కలిగింది అంటే దీన మనసు అంటే ఏంటంటే తగ్గించుకొని ప్రతిదానికి విధేత చూపించడం ఇప్పుడు పెద్దలు సజెషన్ ఇస్తే వింటర్ అది దీన మనసు కలిగిన అహం ఉన్నవాడు ఏం చేస్తాడు సార్ నువ్వాడు చెప్పేట అని తృణీకరించేవాళ్ళు అటువంటి వాడి మీద ఆయన కృప ఉండదు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు అటువంటి వాడిని ప్రొటెక్ట్ చేయడాయినా అక్కడ ఉంది వాక్యం మనం చూస్తున్నాం కాబట్టి ఆయన కృప నీ మీద ఉంది విషయాన్ని ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా ఎందుకంటే చూడండి ఆయన కృప నిన్ను ఏ రీతిగా నడిపిస్తుంది అనేది తిమోతిగా ఆ తిమోతిగ తీర్తుకు రచన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం ఏలైన దేవుని కృప్రత్య మనము భక్తినతను చూడండి ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమితము అనగా మహాదేవును మన రక్షకుడైన ఏసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వాస్థ బుద్ధితో బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవల్ని బోధించినది కృప బోధిస్తుంది అంట అందుకు కృప ఇచ్చిండు దేవుడు మనకి ఆ కృప నేను ఎట్లా బోధిస్తుంది చెప్తున్నా మళ్ళీ లాస్ట్ లైన్ చదవచ్చు సార్ ఎట్లా బోధిస్తుంది నాలుగు పాయింట్స్ ఉన్నాయి అక్కడ బోధిస్తుంది అంటే టీచింగ్ ఇస్తుంది కృప ఆ టీచింగ్ కొరకు మనకి కృప నిచ్చిడు దేవుడు లాస్ట్ లైన్ చూడండి మనము పాయింట్ నంబర్ వన్ చూడండి ఎట్లా టీచింగ్ చేస్తుంది కృప భక్తిహీనత నుంచి రెండవది ఇహలోక సంబంధమైన దురాశల నుంచి విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ ఫోర్ పాయింట్స్ అక్కడ అంతేనా సార్ ఫోర్ ఇంపార్టెంట్ శుభప్రదం అయితే నిరీక్షణ అంటే ఖచ్చితంగా నీకు శుభం ఉంటుంది గ్రేస్ లో ఉన్నవాడికి శుభం తప్పదు అది వాగ్దానం నేను నమ్ముతున్నాను ఎందుకంటే అది అక్కడ ప్రామిస్ అది ఆయన అనుభవం చూసి పౌలు అనుభవంతో ఆ పత్రిక రాసిండు తీర్తుకి సేవకుడుగా తీర్తుకు నేను నేను ఇది ఎక్స్పీరియన్స్ పొందిన ఈ గ్రేస్ నాకు చివరికి శుభప్రదంగా ఉంటుంది ఒకవేళ భక్తిహీనతలో మనం ఉన్నమేమో అది బోధిస్తుంది ఈ రోజు లేక ఈ లోకపు దురాశల చేత మనము బంధింపబడుతున్నామేమో అది బోధిస్తుంది మనల్ని కాబట్టి ప్రభునంద నిరీక్షణ ఎటువంటిది అనేది మనకి టీచింగ్ చేస్తుంది అంటే నిరీక్షణ చివరికి శుభప్రదమైన నిరీక్షణ ఖచ్చితంగా మనం అందరము విజయం పొందడానికే ఈ శుభం ఈ యొక్క నిరీక్షణ ఈ యొక్క కృప అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఇదొక మంచి అవకాశం అన్న విషయాన్ని జ్ఞాపం శ్రమ లేకపోతే నీకు అవకాశం లేదు చాలా కఠినంగా ఉంటే శ్రమలు కరెక్టే కానీ చాలా మంది అంటారు శ్రమలు బ్రదర్ అందుకే ఉపాసం ఉండి ప్రార్థన చేసిన బ్రదర్ అని మళ్ళీ ఏమైంది బ్రదర్ నీ ఉపాస ప్రార్థన సైలెంట్ అన్నట్టు దాని ఎందుకు నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తలేదు ఈ లోక దేశంలో లీడర్స్ ఇక్కడ ఉండాలా ఆ లీడర్ వద్దు మాకు ఈ లీడర్ వద్దు ఈ లీడర్ కావాలా అని నువ్వు ప్రార్థన చేసిన మరి నువ్వు కావాలనుకున్న లీడరు మెజారిటీ అసలు డిపాజిట్స్ కు రాలేదు కదా రాలేదు కదా క్రిస్టియన్స్ సపోర్ట్ లీడర్ ఎవరు ఇక్కడ దేశం ఎవరు రాలేదు నాకు తెలుసు చర్చిలు హైదరాబాద్ లో ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసినాయి ఒకరోజు ఎలక్షన్స్ కి ముందు వాడు రావద్దని కానీ సెకండ్ టైం మోర్ మెజారిటీతో గెలిచి ఉంటుంది కదా నేనేం హైలైట్ చేస్తాను నీ ప్రేయర్ వేస్ట్ అయిందని కూడా చెప్తాను కానీ ఏంటంటే నీకు ఈ సత్యం అర్థం కాకుండా నువ్వు ప్రేయర్ చేసినావు కాబట్టి నీకు అర్థం కాకుండా ప్రేయర్ చేసినావు నువ్వు దాని సత్యాన్ని గ్రహించి ప్రేయర్ చేసినట్టు దేవుడు నీకు విజయం ఇచ్చేటేమో ఆయన ప్రాణాన్ని నిలబడానికి కొరకు ఆయన లీడర్స్ పెడతాడు ఎందుకంటే ఆయన చిత్తం ఎవరు నిలబెట్టాలో రాజుల్లాగా ఎవరు పడగొట్టాల రాజుల్లాగా ఆయనకు తెలుసు ఎందుకంటే ప్రతి అధికారం పయనించి రావాల్సిందే ఆయన తెలుసు కాబట్టి ఆ లీడర్స్ ఎందుకు పెట్టాలనేది మీరు అర్థం చేసుకుంటారు ఆ లీడర్ టైంలోనే క్రిస్టియన్స్ చాలా సపోర్ట్ నేను చెప్తున్నాను నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చాలా మందికి నేను చెప్పే వాటి విరుద్ధం ఇప్పుడు ఉన్న లీడర్షిప్ ఏ క్రిస్టియానిటీకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అంతకుముందు క్రిస్టియన్స్ విచలివిడిగా జీవించారు ఈ లీడర్షిప్ టైంలో క్రైస్తవులు అంతా ఐక్యత కలిగి జీవిస్తున్నారు జాగ్రత్తగా జీవిస్తున్నారు ప్రార్థన అంటే మంచిది కాదా మళ్ళీ అది ఒకప్పుడు అవిధేతలో నిర్లక్ష్యంగా జీవిస్తూ ఒకని మీద ఒకడు నిందలు మొపుకుంటా నేరాల మొప్పుకుంటా ఒకరి మీద ఒకటి చాళీలు చెప్పుకుంటా వాడు ఇట్లా వీడిట్లా అని మాట్లాడిన క్రైస్తవ జీవితం ఈరోజు అందరు కలిసి ఐక్యత కలుగుతున్నారు లేదా ఎంతమంది రిజిస్టర్ చేస్తున్నారు ఆల్ క్రి ఆల్ క్రిస్టియన్స్ అసోసియేషన్ అని ఆల్ ఇండియా క్రిస్టియన్స్ అసోసియేషన్ అని ఇండియన్ క్రిస్టియన్ అసోసియేషన్ అని ఎన్ని సొసైటీ స్టార్ట్ అయినాయో ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో యూనిటీ వస్తున్నా లేదా ఐక్యత రావాలా లేదా క్రైస్తవులలో ఈరోజు లేదు ఈ రోజు లేదు కానీ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్ ద్వారా ఆ యూనిటీ వస్తుంది అప్పుడు నేను నేను అనుకుంటున్నాను ఆ ఐక్యతతో నిర్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి నేనైతే చాలా సంవత్సరం నుంచి ఏం ప్రయోజనంటే ప్రభావ ఎస్టీఆర్ గ్రంథంలో చూపించినావు ఈ దేశం మీద నీ దృష్టి ఉంది ఎందుకంటే ఎస్టేరు ఈ దేశం మీద రాని ఉంది అక్కడ వాక్యం మొదటి అధ్యాయం మొదటి వర్షంలోనే చూస్తాం కదా పూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు అహు రాజు దీన్ని పరిపాలించిండు అంటే ఎస్ఏ రాణి ఈ దేశం మీద రాణి అంటే ఆ రోజులని ప్రభుకి ఈ దేశమీద కన్ను దృష్టి ఉంది అంటే బాగా అర్థం సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అది ప్రపంచంలో సెకండ్ ఎక్కువ పాపులేషన్ ఉంది అంటే ఎక్కువ ప్రజలు ఉన్నారు దేశంలో టూ ఇంకొక త్రీ ఇయర్స్ లో చైనాని దాటిపోతున్నాం మనం అంటే ఇది ప్రపంచంలోనే ఫస్ట్ పాపులేషన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇంకా త్రీ ఇయర్స్ వాళ్ళ త్రీ ఇయర్స్ లో ఇది ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దేశం ఇందులో ప్రజా సంఖ్యలో జనాభా సంఖ్యలో గొప్ప దేశం అది గొప్ప దేశం మీద ఆయన కన్ను దృష్టి ఉండద్దా ఉంటది కదా తర్వాత నాకు చూపించిన ఏంటంటే ఈ దేశానికి కుడియడం అలా కుడి ఎడమలు ఎరగని దేశం ఇది అంటే వాళ్ళకి నీకు తెలుసు కుడి ఎడమా అంటే యోనా గురించి మాట్లాడేటప్పుడు దేవుడు యోనతనంటాడు యోనా ఈ దేశానికి కుడి ఎడమ అంటేనే తెలియదు ఆ దేశము నశించుకోవడం నాకు ఇష్టమా నాకు ఇష్టం లేదు అందుకే నేను పంపించిన కానీ యోనాకు తెలుసు నినివే పట్నము నినివే పట్నము భవిష్యత్తులో మా దేశం మీద యుద్ధానికి అందుకే ఇప్పుడు ఆ దేశం నాశనం అయిపోతే మంచిగా అంటే దేవుని ప్రవచనము నెరవేరనియకుండా ఆయన ఆప్తునుడు నినివేకి పోకుండా కానీ దేవుడు మాట్లాడుతుంటే హండ్రెడ్ ఇయర్స్ తర్వాత వచ్చేది కదా ప్రవచనం హండ్రెడ్ ఇయర్స్ కి ముందు ఇప్పుడు వరకు రక్షణ పొందాలా కుడి ఎడమలు తెలియని దేశం అది అంటే దాని అర్థం ఏంటంటే దాని ఆత్మీయ విషయాలు నేను కానీ ఇప్పుడు అంత డీటెయిల్ గా నేను చూపించాను కుడి ఎడమలు తెలియని దేశం అంటే ఈ దేశం సత్యం తెలియదు పాయింట్ నెంబర్ వన్ ఈ దేశము ధర్మశాస్త్రంలో లేదు ధర్మశాస్త్రం క్రింద కూడా లేదు అట్లీస్ట్ ఇస్రాల్ పేరు ధర్మశాస్త్రం క్రింద బానిసలా ఉన్నారు ఈ రోజు కూడా కానీ రక్షణ పొందిన మనము ధర్మశాస్త్రం లోపల ఉన్న మనకి గ్యారెంటీ మనకి ప్రామిసెస్ ఈ ప్రామిసెస్ అన్ని మన కొరకు ఉన్నాయి ఎందుకంటే మనం ఇందులో ఉన్నాం కానీ ఈ దేశస్తులు అంటే ప్రభుని ఎరగని దేశ ప్రజలు వారు ధర్మశాస్త్రం క్రింద లేరు ధర్మశాస్త్రం లోపల లేరు అందుకు వారికి ఏమి తెలియదు వాళ్ళు కఠినంగా ప్రవర్తించచ్చు క్రూరంగా ప్రవర్తించచ్చు వాడికి ఎట్లన్నా ప్రవర్తించచ్చు కానీ వాడిని మనం ద్వేషించం ఎందుకంటే వాళ్ళకి కుడి ఏయడం అది తెలియదు అందుకే ప్రభు అంటాడు ప్రభు వీరు ఏం చేసినారో వీళ్ళకి తెలియదు ప్రభు వీళ్ళు క్షమించా లేదా ఎందుకన్నాడు చెప్పండి రోమిలో తెలియదా ఇంటెలిజెంట్ ఫెలోస్ కదా ప్రపంచంలో చాలా పవర్ఫుల్ ఫెలోస్ ఒకప్పుడు వాళ్ళు ఆ రోజులలో కదా క్యాలెండర్ వాళ్ళ నుంచి వచ్చింది కదా ఈ రోజు క్యాలెండర్ పాటిస్తున్నాం వాళ్ళదే అంత ఇంటెలిజెంట్ ఫెలోస్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అన్నాడు అందుకు క్షమించమన్నాడు అది మనం అర్థం చేసుకోవాలి అందుకే ఈ దేశాల గురించి మనము మన ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మనం ఎప్పుడుగా వ్యసన పడద్దు చూసి వ్యసన పడకూడని ఉంది వాక్యం రక్షణ వారి గురించి మనం వ్యసన అది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే అది నీకు మన తెలంగాణ వాసులు చెప్పే లక్తు కొడుతుంది అది మీకు అది ఏమంటాము వాళ్ళ గురించి నువ్వు వ్యసన పడితే దేవునికి నీ మీద అసహ్యం పుడతావుతుంది మనం ఎప్పుడు కూడా రక్షణ పొందిన వారి గురించి చిల్లకనగా ప్రవర్తించు కుడి ఎడమలు తెలియని వాళ్ళు కాబట్టి అర్థం చేసుకున్నప్పుడు చూడండి ఎందుకు ప్రభు ఇటువంటి కృప మనకు అనుగ్రహించినట్టు లెసన్స్ నేర్పడం కొరకు టీచింగ్స్ ఆ టీచింగ్స్ ఏమన్నాయి పాయింట్ నెంబర్ వన్ భక్తిహీనత నుంచి బయట రెండవది లోకాతీతం ఈ లోకపు జ్ఞానం నుంచి బయట కొరకు మూడవది శుభప్రదమైన నిరీక్షణ గురించి కాబట్టి కంపల్సరీ మనకి శుభం వస్తుంది అనేది ప్రామిస్ అక్కడ కాబట్టి అటువంటి ప్రామిస్ ని నీకు జ్ఞాపకం చేయడం కోరికే ఆ కృపను ఇచ్చిండు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు అందుకే పౌలుకి ఎప్పుడార్థమైంది తెలుసా ఆ కొరెతులు రాసిన పత్రికలు చూస్తాం రెండవ పత్రిక కొరెంతలు రాసిన రెండవ పత్రిక పద అధ్యాయంలో అది జ్ఞాపకం చేసుకుంటా అంటాడు తొమ్మిదవ అష్టంలో ఆయనకి ఎంతగానో శ్రమ ఉంది ఆయన జీవితాంధం శ్రమ అనుభవించాడు కదా ఏ రోజైతే ఆ దర్శనం చూసిండో ఆ దమస్క్ మార్గంలో పోతున్నప్పుడు ఆ దర్శనం చూసిండో ఆ దర్శనానికి ఆయన చూపించకుండా ప్రభు వెలుగును చూసిండు దాని తర్వాత ఆయన స్వరం విన్నాడు వెలుగును చూసిండు స్వరాన్ని విన్నాడు తర్వాత ఆయన గురించి ఆయన ఆయన కొరందల్ రాష్ట్ర పత్రికలను గురించి నేను బ్లైండ్ సేవ చేయలే బ్లైండ్ గా గురించి ప్రకటించలే ఆ దర్శనం తర్వాత ఆయన ఎరుసలేంకి పోయి రిగి లేచినప్పుడు కనిపించిన వారిని ఇంటర్వ్యూ చేసిన అంటాడు ఎవరెవరు యేసులో చూసినరో ఆ ఫార్టీ డేస్ ఆయన తిరిగి లేచినాక ఆయన పోయి పర్సనల్లీ వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తాడు ఇంటర్వ్యూ చేసి అవన్నిటిని ఆధారం చేసుకుని కొని తెలు రాష్ట్ర పత్రిక రాస్తాడు ఆయన విన్న స్వరము చూసిన ఆయొక్క వెలుగు వీళ్ళ సాక్ష్యాలు ఇంతమంది మంది వందల మంది ఒకేసారి ఆయనకు సాక్ష్యం ఇచ్చాడు అక్కడ ఆయన చెప్తాడు ఐదు మంది ఒకేసారి ఆయన చూసిండ్రు కాబట్టి అందులో అనుమానించడానికి వీల్లేదు ఆయన పునరుద్ధానం గురించి కాబట్టి అటువంటి పౌలు తన శ్రమ తన శ్రమ అంత అంతే కాదు క్రైస్తవ జీవితంలో లేక సువార్థ పని నిమిత్తమై శ్రమ పడిన ఆయన ఫస్ట్ అనిపిస్తుంది నాకైతే ఆయన పడినంత శ్రమ ఎవరు పడలేదేమో అనిపిస్తుంది నాకు రీతికి చెప్పాలంటే అంటే నాకు నేను ఇగ్నోర్ కూడా ఉండొచ్చు మిషనరీస్ కూడా బాగా శ్రమలు అనుభవించిన వారు కానీ ఆయన పడినంత శ్రమ ఎందుకంటే ఎంటైర్ యూరప్ అయిపోయింది ఆయన సేవ విధానం గ్రీస్ ఎథెన్స్ చూస్తున్నాం కదా కొరెంతియన్స్ ఫిలిప్పిన్స్ ఎఫిషియన్స్ ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్ ఒకప్పుడు ఎంటైర్ యూరప్ ని మార్చుకున్నంటే ఆయన ఎంతగా ప్రయాసపడింటాడు ఒక దేశంలో ఒక మిషనరీ పోతాడు ఈయన దేశాలు తిరిగిండు ఒకటారేండా ఎన్ని దేశాల్లో పోయి సేవ చేసిన ఎంత భయంకరమైన శ్రమ అనుభవించింది పైగా ఇంకొక టూ త్రీ డేస్ మ్యారేజ్ ఉంటుంది ఆ మ్యారేజ్ కి ముందు దర్శనం కలుగుతుంది దీనికి ఆ దర్శనం తర్వాత మ్యారేజ్ కూడా క్యాన్సిల్ చేసుకుంటాడు కాబోయే భార్య పేరు ప్రిసిల్లా ఉంటది ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకుండా ఆయన సంపూర్ణంగా సమర్పించుకుంటాడు సేవ కేవలం ఒక దర్శనం ఒక స్వరం వీరి అబ్రామ్ లాగా చూడండి దేవుడి స్వరాన్ని విని బయటకు వచ్చిండే అట్లనే కూడా తర్వాత ఏం జరిగింది అందుకే ఆయన శ్రమలుగుండడు ఆయన ఒకసారి ఆ సముద్రం ప్రయాణం చేస్తుంటే బదులైపోతుంది కదా తుఫాన్ వలన అక్కడెక్కడో ఈత కొట్టుకుంటా పోతే ఆ ట్రైబ్స్ మధ్యలో ఒక ద్వీపంలో పడాల్సి వస్తుంది అక్కడ పాము గరుస్తుంది చాలా భయంకరంగా ఉంటుంది కదా ఆది ఆ రోజు పడవ బదులు కాకపోయి ఆ ద్వీపవాసులకి సువార్త కాకపోయారు కదా అంటే అది శుభప్రదమైన నిరీక్షణ అంటే అంది నాకు ఎందుకు బ్రావు ఈ శ్రమ అంటే నీ శ్రమ ద్వారా ఎవడో రక్షణ పొందబోతున్నా చెప్పడానికి ఎందుకంటే నువ్వు ఆ శ్రమను అనుభవిస్తేనే గాని సువార్త చెప్పలేవు భారంతో నువ్వు మన మళ్ళీ నీకేం శ్రమ కలిగింది నువ్వేమో చెప్తున్నావు అంటే నేను స్పెషల్ గా చెప్పను లేదు నేను ఎన్ని సమలు అనుభవించు చిన్నప్పటి శ్రమలో అనుభవించిన నేను నా శర్రంలో శ్రమా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఏ మందులు ఎవరు హెల్ప్ చేయలేకపోయాడు అటువంటి భయంకరమైన రోగంతో నేను శ్రమా అనుభవించిన వాడిని మొత్తం స్టడీస్ అనేది దెబ్బతి స్కూలింగ్ అంతా దెబ్బతి ఎప్పుడు స్కూల్కి పోయిందే లేదు చదువుకుంది అసలేదు అంత భయంకరమైన శ్రమే ఈ లోకంలో బ్రతకాలంటే స్టడీస్ అవసరం కదా అవన్నీ లేకుండా పడితే ఎట్లుంటే నేను ఫెయిల్ అయినా టెన్త్ క్లాస్ నేను చెప్తా ఫ్రాంక్ నేను ఫెయిల్ అయినా నాకు అసలు ఏం అర్థం కాకపోయాడు ఆ సబ్జెక్ట్స్ ఎందుకంటే నేను ఎప్పుడు స్కూల్ పోలే శరం అంతా నాకు హరికాళ్ళ నుంచి మొదలుకొని తల వరకు ఎక్కడ పడితే అక్కడ పుండ్లు చీము రక్తము గారుతా ఉండేది ఎప్పుడు అంతా భయంకరంగా ఉండేది నా శరీరం ఎందుకంటే అది ఒక రకమైన అలర్జీ అది ఎవరికి అర్థం కాలేదు డాక్టర్స్కి అది ఒక నీ పూర్వీకులకు ఎవరికా ఉండే అది నీ కంటింది అంటే ఏనేం చేయాలో పూర్వీకుల నుంచి వస్తే నువ్వు అర్థం నువ్వు చెప్పగలుగుతున్నావు మళ్ళీ నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా డాక్టర్వి ఎవరు వీళ్ళకపోయింది డాక్టర్ ఒక లండన్ నుంచి రిటర్న్ వచ్చిన డాక్టర్ ముస్లో అయినా లండన్ నుంచి వాపస్ వచ్చేసింది ముస్లిం నైన్టీన్ సిక్స్టీస్లో చెప్తున్నాను ఈ కథ జరిగింది ఆ డాక్టర్కి మందులు ఇచ్చేటోడు ఆయన కానీ స్వస్థత రాలేదు కానీ నేను ఫెయిల్ అయిపోయినా ఫెయిల్ అయినాక ఎంతగా ఏడ్చేటండి ఒక రూమ్లోకి పోయి నేను ఫస్ట్ టైం చెప్తున్నాను ఎవ్వరు చెప్పలేదు నా లైఫ్లో భయంకరంగా ఏడ్చేవాడిని నేను ఎందుకంటే నాకు అసలు అర్థం కాకపోయింది ఆ చదువులు స్టడీస్ అలా పుస్తకం ఓపెన్ చేస్తే ఏం కాదు ఏమి చదువుతున్నా తలెక్క ఎక్కదు నాకు మ్యాథమెటిక్స్ అసలు నాకు ఏమి ఈ రోజు మీరు అడిగితేనే మ్యాథమెటిక్స్ నాకు ఏం తెలియదు ఏ టాపిక్ కూడా తెలియదు నాకు మ్యాథమెటిక్స్ లో పోయి ఒంటరి కూర్చొని ఎవరిని చెప్పాలా ఎవ్వరు నాకు ఆ రోజులలో ఇట్లా ఇట్లాంటి ట్యూషన్స్ అట్లా ఏం లేకుండా ఆ రోజు చాలా బాధ ఉండేది ఆ మా అంకులే నాకు టీచర్ ఉండే స్కూల్ లో ఎస్పీజీ స్కూల్ నేను ఆ అంకుల్ ఎంత కోపిష్టి అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టేసేటోడు ఆ భయానికి నేను క్లాస్ కేయవాడిని అట్లా సంవత్సరం అంతా నేను క్లాస్ పోలేదు అంత భయంకరమైన కాలంలో నేను రూమ్ లో కూర్చొని ఏడ్చుకుండేవాడిని నేను ఎంత భయంకరంగా ఉండే నా పరిస్థితి శర్రమంతా గాయాలతో ఉండే ఇట్లా ఇట్లా నేను ఇట్లా ఎత్తు నన్ను ఎత్తుడు కాలు ఎత్తుడు కాలంలో వచ్చినాడు ఎత్తుడు కాలు వస్తున్నాడు చూడనేట ఎందుకంటే నేను ఇట్లా ఇట్లా కాళ్ళు ఫిల్ అబ్బా పెట్టాను అనుకోండి అవన్నీ చీలే అంటే రక్తంగా ఆరేడు నొప్పి అట్లా కాళ్ళన్ని పగిలి ఉండేది నాకు ఆ అలర్జీస్తో ఇట్లా ఎత్తుడు ఎటు ఎత్తుడు కాలు వేసి నడిచిట్ని నేను అంత షూ వేసుకోకపోయేవాడిని స్కూల్కి ఎందుకంటే అది అంతా క్రాక్స్ ఆ బ్లీడింగ్ అయ్యేది మొత్తం అంత భయంకరంగా ఉండేది ఆ రోగం అది ఏం రోగమో ఏమో కానీ ప్రభు నాకు స్వస్థత ఇచ్చింది ప్రార్థన విన్నాడు దేవుడు ఖచ్చితంగా కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టింది బ్రదర్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టింది ఆ దాని తర్వాత నేను చెప్పాలన్నా మీకు దాని తర్వాత అంత సుఖమే ఉంది అనేసి చెప్పడం కూడా వీల్లేదు ఎందుకంటే దాని తర్వాత ఆల్మోస్ట్ నేను అనుకుంటా అరౌండ్ థర్టీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు బాగున్నాయి అంటే ఒక టెన్ ఇయర్స్ బాగుంది నా బాడీ థర్టీ ఇయర్స్ నుంచి ఇంకొక రకమైన ఎలర్జీ పట్టుకుంది దానికి ఆ ఎలర్జీ వేరే ఈ ఎలర్జీ వేరే ఈ ఎలర్జీ ఎంత భయంకరం మొత్తం బాడీ ఎంత సిక్ అయిపోయేది అంత సుస్థిగా ఉండేది నాకైనా డయాబెటీస్ వచ్చిందేమైనా పోయి డయాబెటీస్ చెక్ చేపించా డయాబెటీస్ చెక్ అయితే ఎప్పుడు నార్మల్గా ఉంటుంది హార్ట్ ప్రాబ్లం ఉంది ఏమైనా సరిపోయి హార్ట్ ప్రాబ్లం అంతా చెక్ ఏం ప్రాబ్లం లేదు అట్లా ఎప్పుడు ఏదో ఒక కాంప్లికేషన్ కనిపించదు చూప ఎప్పుడు ఏమైపోతుంది నాకు నా శరణకి ఏమైపోతుందా అన్న భయం నన్ను ఎప్పుడు వెంటాడుతుంది సమలన్నీ మనం చూసినాం అవన్నీ దాని తర్వాత చూడండి ఆ అసలు మార్గం దొరకదు ఎక్కడ పోవాలా అన్న బాధ ఎవరు నాకు ఉపశమనం ఇస్తారు అని మనం అక్కడిక్కడ పరిగెత్తుతా ఉంటాం మరి నేను ఒకటి చెప్పాలా యోబు జీవితంలో ఇదొక ఆశ్చర్యకరంగా ఉంటుంది యోగు శ్రమ అనుభవిస్తున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న కుటుంబీకులు ఎవరైనా ఆదరించి ఆయన స్నేహితులు ఎవరైనా ఆదరించిండ్రా ఇది మిస్టరీ మీరు అర్థం చేసుకోవాలా సైతాను ఎట్లా వాడుకుంటాడు నీకు వ్యతిరేకంగా నువ్వు శ్రమల గుండా నీ సొంత భార్య నిన్ను తృణీకరించింది దాని తర్వాత నీ స్నేహితులు ఎంతమంది ముగ్గురు ఇంకొక యవనస్తుడు తగులుతాడు తర్వాత నలుగురు అనుకుంటారు ముగ్గురు స్నేహితులు దాని తర్వాత యవనస్తుడు వస్తాడు యవనస్తుడు యోగు ముందు చెడ్డీలు వాడు ఉంటాడు వాడు చిన్నోడు వాడు కూడా యోగుకి బుద్ధి చెప్పడానికి వస్తాడు అంటే మనం శ్రమల ఒక శ్రమలు అనుభవిస్తున్న వాడిని ఆదరించాల్సింది పోయి నువ్వు కించపరుస్తావున్నావు నువ్వేం పాపం చేసినావో అందుకే నీకు శ్రమ వచ్చింది నువ్వు ఏం తప్పు చేసినావో నీకు శ్రమ వచ్చింది అని కించపరిచే వాళ్లే వాళ్ళు దేవుని బిడల అహంకారులా కదా చెప్పండి వాళ్ళంతా అహంకారలా కదా ఎలిఫ్ చానా చిన్నోడు యోగు ముందు చానా చిన్నోడు యోగు ముందు పుట్టి పెరిగినోడు వాడు అటువంటి వాడు ఎలిఫ్జు యోగు దగ్గరకు వచ్చి బుద్ధి చెప్తా ఉంటాడు నాకు ఒక విషయం అర్థమైంది నేను ఇంత పెద్దోని నేను వీడు నాకు బుద్ధి చెప్పడం అయింది అని ద్వేషించాలనా వాడిని క్షమించాలనా అందుకు నీకు గ్రేస్ అవసరం అందుకు నీకు కృప అవసరం వాటిని భరించాలా నువ్వు శ్రమలకుండా పోతపుడు నీకు అన్నీ కానీ మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి ఎవరైనా శ్రమలకుండా పోతుంటే నువ్వేం తప్పు చేసినవో బ్రదర్ నువ్వు ఎందుకు చేసినావు బ్రద చేయకుండా వచ్చింది బ్రదర్ అని మనం మాట్లాడే బదులు వాళ్ళకి ప్రేమపూర్వకంగా వాక్యపరంగా ఎందుకు ఆదరణ చెప్పండి నేను ఒక విషయం మీకు చెప్పాలా రిచ్ పీపుల్ ఒక సీక్రెట్ గా అనుకున్నారు తెలుసా శ్రమలు చూడకుండా తప్పించుకోవడం అని ఒక సీక్రెట్ గా అది యొక్క మనలాంటి వాళ్ళం ఏం చేస్తున్నాం అంటే శ్రమలకుండా పోతున్నాం రిచ్ పీపుల్ గా అనుకున్న తెలుసా సీక్రెట్ అది ఎస్కేప్ కావడం నాతో పాటు చాలా మంది ఉంటారు అంత పెద్ద పెద్ద కన్సల్టెంట్స్ పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు ఉంటారు సిఇఓస్ ఉంటారు నాతో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఈ ఎండ ఎవడు భరిస్తాడు అని ఎండ స్టార్ట్ కాకముందు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతారు థాయిలాండ్ సింగపూర్ మలేషియా నైన్టీ డేస్ వీసాన్ పర్మిట్ అలా వెళ్లిపోయి ఏం చేస్తారు మంచిగా ఎంజాయ్ చేస్తారు క్లైమేట్ ఆ ఎండ అంతా అయిపోయినాక మన దగ్గర ఈ వర్షాలు పడుతుంటాయి కదా అప్పుడు వాపసు ఇండియాకి వస్తారు ఫస్ట్ ప్లాస్ ఉంది కదా ఆ ఎస్కేప్ కావడానికి కొరకు వాడు అక్కడ పోతుండే కానీ వాడు ఏదో ఫ్యామిలీని కృషిపరచడానికి కొరకు కాదు సమస్య నుంచి ఈ సఫరింగ్ నుంచి ఎట్లా ఎస్కేప్ కావాలని రిచ్ పీపుల్ అనుకున్నాడు డబ్బులు బాగుంటే ఏముంది బ్రదర్ హెల్త్ ప్రాబ్లం వస్తే నేను మంచి బెస్ట్ హాస్పిటల్కి వెళ్తా ప్రాబ్లం నుంచి విడుదల అది కరెక్ట్ కాదు అది రాంగ్ వే అది రాంగ్ రూట్ అది మనం ఆ రాంగ్ రూట్స్ ఎత్తుకోవద్దు వానికి వానికి తేడా ఏమి ఉంది నీకు గ్రేస్ అందుకే ఈ వాక్యం నేను మన సార్ చూడండి వాక్యం కొరంతెల్ రాష్ట్ర ఆయన శ్రమను అనుభవిస్తూనే ఉన్నాడు కొరంతి పౌలు చెప్తున్నాడు రెండవ కొనతుల్ రాష్ట్ర పత్రిక అధ్యాయము తొమ్మిదవ అష్టంలో ఆయనకి భయంకరమైన బాధ ఉంది ఒక ఒక హిస్టారిక పక్కన బల్యం లాగా లేక ఆయన శరీరంలో ఏదో ఒక బలీనత ఉంది ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది పౌలకి తిమోతిక్ కూడా ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటది సార్ ఆయన ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు నేను అత్యధికంగా చూడండి ఆయన శరీరంలో ఒక ముల్లు ఉంది అంటే ఒక బాధ ఉంది ఏదో రోగం ఉంది ఆ రోగం ఆయన విడిచిపెట్టలేదు ఆయన ప్రార్థన చేస్తే ఎంతమంది స్వస్థత పొందినరు కానీ ఆయనకి స్వస్థత లేదు ఎందుకు లేదు బాగా అర్థం చేసుకోండి ఇది ఇంపర్ఫెక్ట్ వర్ల్డ్ అని మీకు ఎన్నిసార్లు చెప్తాను నేను మీ శరంలో పర్ఫెక్షన్ ఉండదు ఆయన వచ్చేంతవరకు మహిమ శరణం పొందుకుండేంత పర్ఫెక్షన్స్ రావు మనలో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కానీ ఆయన ఏమంటాడు నా కృప నీకు చాలా అంటున్నాడు ఈ ముళ్ళు తొలగించు ప్రవ్వా అని ప్రేయర్ చేస్తున్నాడు అంటే దేవుడు సైతాన్ని పర్మిట్ చేసిండా లేదా అక్కడ ఎవరి మీద పౌల మీదనే కాదు ఎంతో మంది మీద పర్మిట్ చేసా నేను చూపిస్తాను మీకు వాక్యాలు ఎన్ని సార్లు బైబిల్లో సౌలరాజు మీద పర్మిట్ చేయలే సౌలరాజులో ఆత్మ ఉండే దేవుని యొక్క ఆత్మ అయితే దేవుని ఆత్మ కొంతసేపు ఉన్నప్పుడు నాయన ఆ అని ఎంతగానో జాలితో ప్రేమితో మాట్లాడేటోడు దావిదో అని ఆత్మ ఆత్మభౌంగానే దురాత్మ వచ్చి కూర్చున్నప్పుడు దావిదీ మీద ఎక్కడ కోపం వచ్చేది కదా ద్వేషం వచ్చేది ఒకసారి బల్యం విసిరేస్తాడు దావిదని చంపడానికి కూడా అంత కఠినమైన ఆత్మానంలో ఉంటుంది బలైనత్తలు చూడండి సైతానికి అప్పగిస్తాడు దేవుడు ఎందుకు అప్పగిస్తాడనే విషయం మీకు అర్థమైంది నువ్వు అతిశయించకుండా గర్వించకుండా ఎందుకంటే గర్విష్ఠ భరించలేదు ఇందక భాష మనం పేతురాసిన దాంట్లో కదా పేతురాశన పత్రిక చూస్తున్నాం మొదటి మొదటి పత్రికలో కాబట్టి మనం అతిశయించకుండా ఉండడానికి వరకు ఆ యొక్క బలహీనత అంటే సైతాన్ యొక్క ఆయన శరీరంలో ఏం బాధ ఉందో మనకు ఎవరు తెలియదు ఎక్కడ లేదు హిస్టారికల్ గా ఏదో ఉండొచ్చు నా ఒపీనియన్ లో ఏదన్నా స్టమక్ ప్రాబ్లం అని ఉండాలా పెయిన్ అని ఉండాలా ఇంటర్నల్ గా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు ఇంట్రెస్ట్ అయిన ఇన్ఫెక్షన్ రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఆయన ప్రేగుల వేదన ఉందని ఇంకొక పాస్తర్ వాకింగ్ చెప్పి బల్యం లాగా ఈ లోకస్తులు ఉన్నారని ఒక చెప్తున్నాడు అది ఆయన ముళ్ళని ఏదైనా కావచ్చు కానీ ఆయన మటుకు ఒక కఠినమైన సమస్యని బాధని అనుభవిస్తున్నట్టు మనం చూస్తాం అదే రీతిగా తిమోతి పత్రిక రాసినప్పుడు తిమోతి ఆయన కుమారుడ నీ కడుపు నొప్పి గురించి అప్పుడింత అప్పుడింత కొంత ద్రాక్షర సం త్రాగము అని హెచ్చరిస్తా ఉంటాడు అంటే త్రిమూతికి కడుపు నొప్పి ఉండే అని నాకు అప్పుడు తెలిసింది సేవకులకి స్త్రీ ఏముండదు నాకు తెలుసు నైన్టీన్ లో ఏసన్న సువార్త పరిచర్య స్టార్ట్ చేసిన రోజులలో పబ్లిక్ మీటింగ్స్ పెట్టినప్పుడు నేను విన్న పోయి ఏసన్న అన్నాడు ఐ హావ్ నో డౌట్ నేను ప్రార్థన చేస్తే ఎటువంటి రోగమైనా మనుషులు విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందే అట్లనే ఆయన అద్భుతాలు ఆయన సేవలో కానీ ఆయన చివరికి డయాబెటిక్ అయిపోయి హార్ట్తో హార్ట్ ప్రాబ్లమ్తో చనిపోయిందా లేదా అంటే ఎందుకు దేవుడు పర్మిట్ చేస్తాడు కాని పర్మిట్ చేసినా నా కృప మట్టుకు నీతో పాటు ఉంటుంది ఆ విషయం నువ్వు ఎందుకు అర్థ చేసుకోవాలా శుభప్రదమైన నిరీక్షణ కొరకు చేసిన సేవ ఎంత అభివృద్ధి చెందింది మీరు చూస్తారు ఆంధ్ర దిక్కుపోతే ఎక్కడ ఆయన పాటలే వాడతారు ఏ చర్చలపై ఆయన పాటలే వాడతారు మొత్తమాట పాటలే అంతే ఆయన సేవ అటువంటిది అరీకారం తప్పవు కానీ నా తూప నీతో పాట ఉంటుంది మనందరికి ముళ్ళు ఉంటది మనందరికి ముళ్ళు ఉంటది అది ఏ రూపకు ఉంటుంది నేను చెప్పాను మీకు అది మీకే తెలవాల నీ రో నీ శరంలో రోగం ఉండొచ్చు నీ శరంలో బాధ ఉండొచ్చు నీకు మానసికమైన వేదన ఉండొచ్చు నీ పక్కన నీ పక్కన వాళ్ళే నీకు బలంలాగా ఉండచ్చు నీ కుటుంబీకులే నీకు బలగా ఉండొచ్చు అవి ఏమన్నా కానీ ఒకటే అర్థం చేసుకోవాలి ఆయన కృప నీకుంది అంటే అది చివరికి నీకు శుభప్రదంగానే చేస్తుంది ఏదైనా త్వరగా చెప్పేస్తే వాక్యాన్ని ముగిస్తాను అది ఎట్లుంటది అండి శుభప్రదం చూడండి ముమ్మార్లు అట్లీస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ ఆయన ప్రేయర్ చేసిన ఆయన గానీ ఆయనకి విజయం రాలేదంటున్నాడు కాబట్టి మొదటిదిగా ఏంటంటే ఈ శ్రమ వచ్చినప్పుడు మనకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ వస్తుంది అని అర్థం చేసుకోవాలా ఎందుకంటే అది శుభం ఒక మంచి అవకాశం రాబోతుంది మనకి అనేది అది ఫస్ట్ పాయింట్ నేర్చుకోవాలా ఎప్పుడు మన జీవితంలో కష్టాలు వచ్చినా గాని మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఓ ఇప్పుడు నాకు కష్టం వచ్చిందా ఓకే నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ రాబోతుంది నా జీవితంలో నేను ఒక అద్భుతాన్ని చూడబోతున్నాను అని నువ్వు తీర్మానించుకోవాలా కానీ శ్రమ అనుభవించాలా దెబ్బలు తినాలా కష్టాలు పోవాలా అవన్నీ దాని తర్వాత శుభప్రదమైన కార్యం జరుగుతుందని చెప్తున్నా అట్లనే ఈ శ్రమలో గుండా పోతేపుడు నీకేం జరుగుతుందో చెప్పాలన్నా ఆత్మీయలను ఆత్మీయతలో అభివృద్ధి చెందుతూ ఉంటావు అంటే దేవునికి ఇంకా సన్నిహితంగా అవుతూ చూడండి నువ్వు కన్నీరు విడుస్తూ ఎప్పుడు ప్రార్థన చేస్తావు అంతే ఉత్తపు రాజు కనీరు నేను చెప్తున్నా ఉత్తపు రాజు అంటరా ప్రవ్వ నాకెందుకు ప్రవ్వా ఇంత సంతోషం అని ఎప్పుడైనా ఏడ్చినవా ప్రవ్వా నాకెందుకు రవ్వ ఇంత ఆనందం అని ఏడ్చినవా ప్రభావా నన్ను ఎందుకు ప్రవ్వ ఇంతగా ఆశ్రదించవడిచినవా ఎవడు ఏడుపడట్ల నేను చెప్తున్నా నాకెందుకు ప్రవ్వా ఈ శ్రమ అనే ఏడ్చేవాళ్ళనే చూపిస్తాం గానీ నాకెందుకు ప్రవ్వా ఇంత ఆనందం అని ఏడ్చేవాడు ఎవడ మనం ఇప్పుడు ఏడవాళ్ళట్లా కదా అంటే నేను చెప్తుంది ఏంటంటే మన మనిషి యొక్క బలహీనత ఎట్లా ఉంది గ్రహించడం కొరకు ప్రభు అంతా మాట్లాడుతుంది మనం అందరము బలహీనలమే కదా ఆ రీతిగా కానీ ఆయన బలం మనకు అవసరం అని విషయం జ్ఞాపం కాబట్టి ఈ స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది ఐదు రోముల రాష్ట్ర అధ్యాయంలో మాట్లాడతాడు త్వరగా మనం వాక్యం చేసుకుని ముగించుకుందాం రోముల రాష్ట్ర పత్రిక అధ్యాయము మూడవ వర్షంలో అంతేకాదు చూడండి శ్రమ ఏం చేస్తుందంట నీకు ఓర్పునిస్తుందంట అంటే మెచ్యూర్ అయింటావు నువ్వు ఆత్మలో అభివృద్ధి చెందుతావుంటావు మెచ్యూరిటీ ఇస్తుంది నీకు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలగజేయును ఎరిగి శ్రమ ఎందు చూడండి ఎవరన్నా పడతారా నాకు కష్టం వచ్చింది బ్ర అనేసి విరవీగుతామా కానీ విర్రవీగితే ఏమవుతుందా తెలుసా సైతానికి సిగ్గలుగుతుంది ఓ నాకు శ్రమ వచ్చింది అంటే సైతానికి సిగ్గలుగుతావు లేదా నాకు కష్టం వచ్చింది బ్రదర్ అని చెప్తే అది నాకు చాలా కష్టం వచ్చింది బ్రదర్ కానీ నాకు సంతోషం ఉంది బ్రదర్ అని అవడం చెప్తారా ఆ వాక్యం అతనే హెచ్చరిస్తుంది శ్రమ మనం అతిశయించాలట ఎందుకంటే పౌలు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాడు శ్రమనందు నువ్వు దుఃఖపడుతూ ఇంకా కించపరచుకుంటూ డిప్రెస్ అయిపోయి నీ హెల్త్ అంతా డిస్టర్బ్ చేసుకుంటుంటే వాడు నవ్వుతా ఉంటాడు వాడు వాడు ఏడవాల నువ్వు నవ్వాలా కాబట్టి శ్రమ వస్తుంది ఎందుకంటే ఫస్ట్ పాయింట్ నీకు చెప్పిన దిస్ ఈస్ అ ఫాల్ వరల్డ్ శ్రమలుగుంటాయి కానీ మనం ఏం చేయాలంటే దేవుని పెడదాం రక్షణ శ్రమల గుండా పోతున్న వాళ్ళని ఆదరించాల మనం ఉపశమనం కల్పించాలా ఆ పర్పస్ కోరికే మనం ఉన్నాం సేవలో సేవ అంటే ఉత్తగ వయసు అంటే వాక్యం చెప్పేది కాదు ఉత్తగ పెండ్లి చేసి సాగులు చేసేది కాదు ఆ నీ మీద ఎందుకు అభిషేకం ఉంది చెప్పండి ఎందుకు అది అభిషేకం లుక సువార్థాలు చదువుతాల్గో అధ్యాయంలో ఎందుకుంది అభిషేకము బీదలకు సువార్థం ప్రకటించడం కొరకు చెరసలలో ఉన్న వారిని విడదల కల్పించడం కొరకు గురి వారికి చూపు దయచేయడం కొరకు ఉంది ఏంటంటే దీనులను ఆదరించడం కొరకు దాని తర్వాత బలహీనులను ఇంకో నాకు అర్థం కాదు కానీ శ్రమలలో ఉన్నవాడిని వాడికి ఆదరణ కలగ కొరకు నీ మీద అభిషేకం ఉందంట హోలీ స్పిరిట్ అనా ఎందుకు ఉందంటే ఎవడున్న శ్రమలలో ఉంటే వానికి నువ్వు ఆదరణ ఇవ్వడం కొరకు నీకు అభిషేకం ఉందంట కానీ నా మాట ఏం లేదు కాబట్టి అంటే నీ మీద అభిషేకం లేదు నీలో అహమే ఉంది నువ్వేమన్నా అంత గ్రేటా దేవుని కంటే గ్రేటా నువ్వు హెచ్చరించిన కానే కాదు కదా అట్లా మనం మాట్లాడద్దు మనం క్రిస్టియన్స్ మీద ఒకటి శ్రమ గుండా పోతుందంటే వానికి ఆదరాల నువ్వు ఎలిఫజ్ లాగా మాట్లాడద్దు బిల్దదు లాగా మాట్లాడద్దు వాళ్ళ పేర్లు నాకు నోటికి వస్తలేవు తక్కిన ఇద్దరు స్నేహితులు యోగు స్నేహితులు బిల్దదు ఎలిఫజ్ ఇంకా ఇద్దరున్నారు వాళ్ళందరూ ఆయన మీద ఎంతో ఇంటెలిజెంట్ ఫెలోస్ లాగా చూపించుకుంటావు ఆయన మీద అయితే నువ్వు ఇప్పుడన్నా దేవుణ్ణి దూషించి చనిపో అని హెచ్చరిస్తారు భార్య అందరు ఆ రీతిగా మాట్లాడిన వాళ్ళ చేస్తారు దాని ఎక్కడ కూడా తన నీతిని పోగొట్టుకోలేదు కదా యోబు తన విశ్వాసాలు పోగొట్టుకోలేదు ఆయన చివరి వరకు పోగొట్టుకోలేదు చివరి వరకు సరే మీరనే చిమ్మ అటువంటి నీతి ఎందుకు అటువంటి శ్రమలు పెట్టిండి దేవుడు మీకు తెలిసి ఇంకొక వాక్యం కూడా నీతిమంతునికి అనేకమైన ఆపదలు కానీ ప్రతి దానిలో నుంచి దేవుడు విడిపిస్తాడు అంటే ఆపదలు ఎందు పెట్టాలా బ్రదర్ ఎందుకు విడిపించాలా బ్రదర్ అని మీరు అనొచ్చు కదా ఆయన రక్షించే దేవుడు విడుదల కల్పించే దేవుడు ఆయన గుణగ నలు నీ జీవితంలో సాక్షార్థను ఇవ్వడం కొరకు అవన్నీ కల్పిస్తూ ఉంటాడు ఆ లెసన్స్ మనం నేర్చుకోకనే ఎందుకు ప్రవ్వా నాకు ఎందుకు నా ప్రార్థన ఏమైపోయింది ప్రవ్వా అని అరుస్తా ఉంటాం ఏడుస్తూ ఉంటాం కాబట్టి స్పిరిచువల్ మెచ్యూరిటీ నీకు ఇవ్వడం కొరకే శ్రమలు పెడుతున్నాడు మనం అందరము అటువంటి శ్రమలుగుండ వచ్చిన వాళ్ళమే కదా చనిపోతే బాగుంటుంది అని కూడా నాకు అనిపించింది నాకు ఎన్నిసార్లు ఎందుకు ఈ శ్రమ నాకు ఏ నేను ఏమీ సాధించలేకపోతున్నాయి నా లైఫ్ లో నేను చనిపోతే బాగుంటుంది కదా నన్ను తీసుకో ప్రభావా అని కూడా ప్రార్థన చేసిన నాకు గుర్తుంది నన్ను తీసుకో ప్రభావని కూడా ప్రార్థన చేసిన ఈ ప్రార్థన నేనొకనేగా చేస్తుంది శమలగుండే ప్రేవాడు ప్రతి ఒక్కరు ప్రార్థన చేశారు అట్లా కానీ ఆయనకు తెలుసు ఈ విషయం అర్థం చేసుకోవడానికి కోరిక మన జ్ఞాపకం చేస్తున్నాడు శుభప్రదమైన నిరీక్షణ ఇది ఈ శ్రమ తర్వాత నిన్ను లెవెన్ ఎత్తబోతున్నాడు నేను కృప్తంగా ఆ విషయాలు మీకు చూపించేసి ముగించేసుకుంటాను చూడండి మొదటిదిగా ఆ శ్రమగుండా పోతపుడు యోసేపు కథని మనం అర్థం చేసుకోవాలి యోసేపు శ్రమగుండ ఏం జరిగిందో మీకు తెలుసు ఫస్ట్ శ్రమలో నుంచి ఆయనకి ఏం జరిగింది ఆయనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది ఏంది ఆపర్చునిటీ కొత్తిపరి ఇంట్లో అధికారిగా పొజిషన్ వచ్చింది అంటే ఆ శ్రమ తర్వాతనే పొజిషన్ వచ్చింది అని జ్ఞాపకం చేస్తాడు దాని తర్వాత ఉన్నప్పుడు సుఖంగా ఉండేనా పొజిషన్ లో మళ్ళీ ఇంకొక శ్రమ వచ్చిందా లేదా మళ్ళా శ్రమ వచ్చింది దాని ఏం జరిగింది దాని మళ్ళా కిందికి పోయిండు పైకి లేచిన సడన్లీ డ్రాప్ అయ్యిండు చిరస్థలలో చిర ఏమైందో మీకు తెలుసు చాలా చరిచలలో చాలా శ్రమ అనుభవించింది చరిచలలో మీకు తెలుసా ఏమైంది ఆ ఇద్దరు దొరుకుతారు చేసిన భక్ష్యకారకుడు పానకారు పానదాయకుడు అంటే శ్రమల గుండా ఏం చేస్తుంది తెలుసా చివరికి నిన్ను సేవ కొరకు ఏర్పరచుకుంటాడు దేవుడు ఇది లాస్ట్ పాయింట్ ఎవరు చెప్పడు ఇది ఎందుకు నువ్వు శ్రమలు అనుభవించాలా తెలుసా నువ్వు సేవ చేయడం కొరకు సేవలో ఎట్లా నువ్వు సాక్ష్యం పంచుకోగలవు అని చెప్పడం కొరకు నేను శ్రమ గుండ్రమ లేకుండా ఎవరు సేవ చేయలేదు నేను చెప్తున్నా సుఖమైన సేవ ఎవరు చేయలేడు చేయొచ్చు థియాలజికల్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు సుఖమైన ప్రసంగ సేవ చేయొచ్చు కానీ అసలైన సేవ అది కాదు అసలైన సేవ శ్రమల గుండా పోతుంది ఎందుకంటే ప్రతి దేవుని భక్తులు శ్రమ అనుభవించిన బైబిల్లో ప్రవర్తలు అందరూ శ్రమ అనుభవించిండ్రు శిష్యులందరూ శ్రమ అనుభవించి సేవ చేసిన వాళ్ళు కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసి యోసేపు కూడా అంతే ఆయన శ్రమలు అనుభవించాక వాళ్ళకి ప్రవచనం వాళ్ళ దర్శన భావం చూపించండి కదా దానికి తగినట్లు అవి నెరవేరినాయి ఆయన అక్కడి నుంచి ప్రొతి పరింట్లో అధిపతి లాగుంటే అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చినాక చరసల నుండి ఒకేసారి ఆ దేశానికి నంబర్ టూ పొజిషన్ తీసుకుపోయింది అది హైయెస్ట్ ప్రమోషన్ కదా దాని తర్వాత చెప్పండి ఆయన ప్రైమ్ మినిస్టర్ శ్రమ లేదా సైకాలజికల్ ఎక్కువ శ్రమలు వచ్చినాయి మానసికమైన శ్రమలు వచ్చినాయి తన అన్నదమ్ములు జ్ఞాపకం వచ్చారు తల్లిదండ్రులు జ్ఞాపకం కచ్చినారు వేదన అనుభవిస్తున్నారు దేశం ఉన్నది వాళ్ళు కానీ ఆ దేశాన్ని కాపాడి ఆయనకు అన్ని శ్రమలు ఉన్నాయి గొప్ప దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఆయన అధికార స్పెషల్ రెస్పాన్సిబిలిటీ యోసెప్ లేకుంటే ఐగుప్తు ఎప్పుడో నాశనం అయిపోయింది అంతే దేవుడు ఎందుకు యోగ యోసెప్ అక్కడ పంపించిండు ఒక గ్రేట్ ఆపర్చునిటీ క్లియర్ చేయడానికి ఆ ఆపర్చునిటీ ద్వారా ఎన్నో కుటుంబాలు కాపాడబడ్డాయి అది తర్వాత తన సొంత అన్నదమ్ముల్లో కుటుంబాలు కూడా కాపాడబడినట్లు మనం చూస్తాం కదా కాబట్టి శ్రమలు ఎందుకు చివరికి శుభప్రదం అనేది ఎంత మంచి నిరీక్షణ అర్థం చేసుకోండి శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే ఇతరుల జీవితాలలో నువ్వు గాస్పుల్ శుభప్రదమైన సువార్త అంటే మంచి వార్త శుభప్రదమైన జీవితం శుభప్రదమైన వార్త ఇతరుల జీవితాలను తీసుకోవడానికి కొరకు దేవుడు నేను నడిపిస్తూ ఈ యొక్క శ్రమ గుండి అదే కృపకు సంబంధించిన విషయం ఆయన కృప ఎట్లా ఉంటుంది అంటే నీకు యోగ్యత లేకున్నా ఆయన నీకు రక్షణ అనుగ్రహించాడు నీకు యోగ్యత లేకున్నా నిన్ను ఆయన ఉన్నాడు శ్రమ కల్పించినవాడు శ్రమల గుండ బయటికి తీసుకొచ్చిన వాడు ఆయననే అని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆ శ్రమల గుండ పోతే ఒకరోజు నువ్వు ఇది యుద్ధ భూమి దృష్టినితో యుద్ధం చేసే కాలం మనం మనం ఇప్పుడు యుద్ధంలో ఉన్నాం యుద్దంలో నీకు టైం నువ్వు అనుకోవచ్చు నువ్వు నువ్వు లాస్ అయినావనేసి కానీ కాదు నిన్ను నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ కొరకు సిద్ధపరుస్తున్నాడు అందుకు నీ స్పిరిచువల్ మెచ్యూరిటీ కొరకు ఇవన్నీ అవకాశాలు నీకు ఇచ్చింది నువ్వు ఎట్టి అది విడిచిపెట్టడానికి వీల్లేదు మన లైఫ్ డిఫికల్డ్ లైఫ్ కాదు యు ఆర్ మోర్ దెన్ కాన్కలర్స్ అంటాడు కదా రోమన్ రాష్ట్ర అధ్యాయంలో వి ఆర్ మోర్ దెన్ కాన్కరర్స్ కాబట్టి మనము ఈ శుభప్రదమైన నిరీక్షణ కలిగి మనం ముందుకు అందుకే ఒక వాక్యం నేను మీకు చూపించేసి ముగించేస్తాను మన ప్రభుత్వ జీవితంలో కూడా అది జ్ఞాపకం చేస్తాడు చూడండి హెబుల్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము హెబుల్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వర్షాలలో ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం మన ప్రభువు కూడా ఎట్లా శ్రమనుభవించిండు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తుంటారు చూడండి కావున ప్రజలు పాపములకు పరిహారం కలగజేయటైనా చూడండి అంటే సహోదరుల వంటి వాడు అంటే ఇతరుల వారే మనుషుల వాళ్ళే ఇతరుల వాళ్ళే అన్ని విషయంలో ప్రతి విషయంలో ఆయన సంపూర్ణమైన మనిషిలాగా జీవించిండు అని చెప్తుంది ఆ వాక్యం అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత చదువు సార్ సహోదరుల వంటి వాడు వచ్చింది చూడండి తానుంపబడి శ్రమ పొందను శోధింపబడిండు శ్రమ పొందిండు అని చెప్తున్నాడు తర్వాత గనుక చూడండి గనుక శోధింపబడి వారికి చూడండి సహాయం చేయగలవాడై ఉన్నాడు ఇప్పుడు ఇది కంక్లూజివ్ కంక్లూడింగ్ ఆయన కూడా మనలాగనే శ్రమ అనుభవించినవాడు మన సహోదరుల వంటి శ్రమనే అనుభవించినవాడు అన్ని విషయాలలో కాబట్టి ఇప్పుడు మనకు సహాయం చేయడానికి రెడీ ఉన్నాడు అది ఫైనల్ పాయింట్ అన్నట్టు చూడండి ఇంకొక విషయం అదే వాక్యం నాలుగవ అధ్యాయం అదే అధ్యాయము అదే పుస్తకం రిబల్ రాష్ట్ర నాలుగవ అధ్యాయము పదిహేను వచనం మన ప్రధాన యాజకుడు అంటే యశ్వరావు గురించి మాట్లాడుతున్నాడు చూడండి మన బలహీనతలతో సహానుభవం అంటే ఆయన కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తున్నాడు కదా సహానుభావము కాడు అంటే ఆయన కూడా మనలాగానే ఇప్పుడు మనం మీరు నేను ఎటువంటి సమస్యలు అనుభవిస్తున్నామో ఆయన కూడా అటువంటి అనుభవించిండు అని చెప్తున్నాడు తర్వాత సమస్త విషయములు నువ్వు నేను ఎటువంటి శోధనలో గుండా పోతున్నామో ఆయన కూడా పోయిండు కదా క్లియర్ గా ఉంది తర్వాత మనం కూడా అట్లనే ఉండాలి ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళం కదా మనం మళ్ళీ ఎందుకు పాపం చేయాలి ప్రభావెందుకు నాకు ఎందుకు ఇది నాకు ఎందుకని ప్రశ్నించద్దు అది సనుగుడు గునుగుడు కొనసాల్ రాష్ట్ర చూస్తాం వారిలో అనేక మంది శనిగి కొనిగి సంహారకుని చేతిలో సంహరించబడినది వాక్యం మనం సనగొద్దు సనగుడీ పాపంతో పోల్చబడింది వాక్యం అక్కడ అంటే ఇంకా నీకు డౌట్ వచ్చినట్లే కదా ఇప్పుడు డౌట్స్ రావు ఇక మీదట మనకి ఎటువంటి శ్రమగుండా పోతున్నా ఆయన కూడా వాటిలోనే అటువంటి అనుభవంలో ఉన్నవాడు మనం పొందిన ఇటువంటి శ్రమ ఆయన ఆడశల మీద అనుభవించినవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు కాబట్టి మనకు సహాయక సిద్ధంగా చూడండి వాక్యం ముగించండి ఆయన పాపం లేనివానిగా ఉండేనుకరింపబడి మనము కనికరింపబడి సమయోచిత సమయో సమయోచితం అంటే టైం కదా టైమ్లీ హెల్ప్ సమయోచితమైన సహాయం కొరకు హా కృప పొందినట్లు ధైర్యముతో చేరు ఆయన కృపా సింహాసనం యొక్క చేరుదాము కాబట్టి ధైర్యంతో కాబట్టి ఇంకా మనం అనుమానించడానికి వీల్లేదు కానీ ఎందుకు చెప్తాను చూడండి ఆ నువ్వు డిఫిటెడ్ లైఫ్ అనుకుంటున్నావు కానీ అది డిఫిటెడ్ లైఫ్ కాదు సైతాన్ అనుకుంటున్నావు వాడు విజయం పొంది అనుకుంటున్నాను వాడు ఎప్పుడు విజయం పొందలే ఒక సలలో చూపించండి విజయం పొందినట్లు వాడు అక్కడి పడవే పడ్డాడు అంతే ఇంకా వానికి విజయం లేదు వాడు ఎప్పుడు విజయం పొందలేడు నువ్వు అనుకుంటున్నావా నాకు అంతా విఫలమైపోయింది నా లైఫ్లో ఇంకా ఏం లేదు నాకు హోప్ అనుకుంటున్నావా ఇంతగా నిరీక్షణ ఉంది శుభప్రదమైన నిరీక్షణ నేను హయ్యర్ పొజిషన్స్ లేవనెత్తాడు యోగు విషయంలో జరిగినట్లు చూస్తున్నాం యోసేపు యవన కాలం అంతా పోగొట్టుకుండు వాడి చిన్న పిల్ల దశలో ఉన్న ఆ యొక్క ఆనందం అంతా పోగొట్టుకున్నాడు బానిసలాగా పోయిండు యవన కాలంలో యవన కాలపు జీవితాన్ని పోగొట్టుకున్నాడు చరసలలో ఎన్నో సమాచారాలు ఉన్నాడు అవన్నీ అనుభవాలు పోగొట్టుకుంటూ కానీ చివరికి శుభప్రదమైనది పొందుకుండా లేదా నిరీక్షణ హైయెస్ట్ పొజిషన్ సంపాదించుకుండా అయినా కదా యేసు ప్రభుకి మాదిరిగా ఉన్నట్టు ఆయన యేసు ప్రభుకి నిడ వంటి వాడు గురించి మనం ధ్యానిస్తే తన తన అన్నదమ్ములు పన్నెండు మంది పదకొండు మందిని ఆయన ఆదరించుకుంటో అట్లనే యేసు ప్రభు తన పన్నెండు మంది శిష్యులను ఆదరించినట్టు మనం చూస్తాం కదా చివరి వారు కూడా పదకొండు మంది వాళ్ళు కూడా ఇసుకరి పోతే పదకొండు మంది ఉంటారు చివరికి కాబట్టి ఏ రీతి అవన్నీ సింబాలి యోసేపు మన ప్రభుకి నీడ వంటి వాళ్ళ కనిపిస్తుంటాడు ఏ ఐగుప్తుని కాపాడిండో అట్లనే మన ప్రభు ఐగుప్తున్న అంధకార జీవితాల నుంచి మన అందరినీ అవన్నీ సింబాలి టీచింగ్స్ మనం అంత డీటీగా ఇప్పుడు మనం పోమ్ కానీ ఈ శుభప్రదమైన నిరీక్షణ జ్ఞాపకం చేసుకో డోంట్ క్విట్ ఈ విషయం జ్ఞాపకం చేస్తుంది నువ్వు క్విట్ చేస్తే శుభప్రదమైన నిరీక్షణ నీకు రాదు నేను క్విట్ చేయం ఎట్లున్నాయి కానీ నేను కాంప్రమైజ్ అయ్యాలి నా పక్కన ఉన్న వాళ్ళందరు చెప్తుంటారు ఇంకెందుకు సార్ ఇవన్నీ వదిలేసేయండి సార్ అంటారే నీకు ఇంత టాలెంట్స్ ఉన్నాయి నువ్వు ఇంత నాలెడ్జ్ ఉండి నువ్వు ఏంది ఇట్లా చేస్తున్నావు అక్కడ ఒక అంటాడు ఎందుకు సార్ మీకు బండిలు వేసుకుని తిరగడం నీకు ఇంత పని చేసేవాళ్ళు పెద్ద పెద్ద కార్లు వేస్తాడు నువ్వు ఏంది ఇంకా బండి మీద తిరుగుతున్నావు ఇవన్నీ శుభప్రదంగా లేవు నాకు తెలుసు నాకు వినడానికి మంచిగా ఉంటాయి కదా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నాయి నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నీకు అన్ని ఉన్నాయి ఎందుకు నువ్వు ఎంజాయ్ చేయవంటే నేను ఎంజాయ్ చేయాలి నేను తీర్మానించుకున్నా తెలుసు తన సహోదరులు అవ్వాలి ఆయన ఎట్లా శ్రమను అనుభవించిండో నేను కూడా ఆ శ్రమల గుండా పోవాల నాకు ఆ పోతేనే కానీ నేను ఆయన మహిమలోనికి ప్రవేశించలేను నాకు తెలుసు ఇది టెంపరీ వరల్డ్ సేవకులము ఖచ్చితంగా శ్రమ అనుభవిస్తాం అది తప్పదు మనం రాజులమే కానీ మనుషుల కొరకు ప్రయాసపడే రాజులం బైబుల్లో వాక్యం అదే సెలవు మనుషుల కొరకు ప్రయాసపడే రాజులం వీఆర్ కింగ్స్ ఫార్ హీమన్ వాక్యం కాబట్టి మనుషుల కొడుకు రాశాలంటే మనుషుల ప్రయాసం మనుషులకి ఆదరణ కలిగించే వారిలాగా మనం ఉండాలి ఇక మీదటి నుంచి ఈ యొక్క ఈ యొక్క మైండ్ సెట్ మార్చుకోవాలి మనం కాబట్టి ఇక మీదట వై లార్డ్ వై అనే ప్రశ్న అవసరం అది డెవిల్ నుంచి వస్తుంది ప్రశ్న ఇక మీదట మనం సరగం సరగకుండా ప్రవ్వా నేను మీకు సమర్పిస్తున్నాను మరొకటి చూడండి నాకు ఎందుకో సడన్లీ ఒక గొప్ప సేవకుడు జ్ఞాపకంకి వస్తున్నాడు విలియం బ్రెన్హాం అని విలియం మెరియన్ బ్రెన్హాం అని ఆయన కథలిక్ మతం నుంచి బయటకు వచ్చి పెంతకోస్త సంఘాలలో సేవ చేసిన తర్వాత స్థాపించిన సేవ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఆయన ఆయన ఒకరోజు తన ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ముందు ఒక పెంత మీటింగ్ అవుతుంది అయితే ఆయనకి ప్రేరేపణ కలుగుతుంది ఆ మీటింగ్కి పోవాలనేసి కానీ తన భార్యని పిల్లని అప్పుడే చిన్న పాప పుట్టిన ఆ పాప ఆయన ఇద్దరు ముగ్గురం కలిసి పోదాము పోయి మీటింగ్ అట అటెండ్ అవుదాం అంటే తన భార్య వినదు అప్పుడు ఆయన ఏం చేసింటే సరే మీరు ఇక్కడే ఉండండి నేను అనేసి తను ఒక వెళ్ళిపోతాడు తను వెళ్ళిపోయి అక్కడ మీటింగ్స్ లో అక్కడ మీటింగ్స్ లో స్ట్రెయింజర్ లాగా నిలబడింటాడు అక్కడ వింత మనుషులాగా అక్కడ వాళ్ళకి ప్రేరేపణ కలుగుతుంది ఆ పాస్తర్లకి ఆ పాస్తర్లు ప్రేరేపించి దేవుని బిరుస్తుంటూ సేవకి నువ్వు ఇప్పుడు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పు అంటే ఆ స్టేజ్ మీదకి ఎక్కి వాక్యం చెప్తా ఉంటాడు ఇక్కడ తుఫాన్ వచ్చి ఆ తుఫాన్ వాళ్ళ ఫ్లాట్స్ వల్ల తన భార్య కూతురు కొట్టుకుని పోతారు నీళ్ళ చనిపోతారు నిజంగా నెరవేర్న స్టోరీ నేను చెప్తున్నా మీకు దాని తర్వాత ఆయన దుఃఖంతో ఇంకా సేవ చేయాలన్నా ఆ దుఃఖంలో ఉంటాడు భార్య పోయింది పిల్లవాడు పోయింది పాప పోయింది అని దుఃఖంలో ఉండి ఇంకా ప్రార్థన చేస్తుంటే ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది ఆ దర్శనం ఎందుకు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సేవకుని గురించి చాలా మంది తప్పుగా చెప్తా ఉంటారు మనిషి అయినప్పుడు అందరికి బలితలు ఉంటాయి బాగా అర్థం చేసుకోండి గొప్ప గొప్ప సేవకులకు అందరికీ బలితలున్నాయి మనకు కూడా బలితలు ఉన్నాయి అందుకే సంపూర్ణ ఒకటకు సాగిపోదాం అన్నాడు కాబట్టి మనం ఆయన గురించి తప్పుగా ఆ విషయాలు నేను చెప్తాను మీకు నేను కానీ ఆయన ప్రార్థన చేసుకుని ఏడుస్తూ చాలా భార్యని పోగొట్టుకుంటూ కూతురుని పోగొట్టుకుంటూ తండ్రికి కూతురు అంటే చాలా ప్రేమ కదా కాబట్టి కూతురు పోయినాక తండ్రి చాలా దావిద్రాజి కూడా ఏడుస్తాడు కదా కూతురు పోగొట్టుకున్నాక రాత్రి అట్లనే ఏ ప్రార్థన చేస్తామంటే ఆయనకి దర్శనం కలిగిందట దర్శనంలో ఆయన పరలోకానికి పోయినట్లు చూసిందంట దర్శనంలో ఆ దర్శనంలో తన భార్య వచ్చి కలిసిందంట దాని తర్వాత కొంతసేపటి తర్వాత ఒక యవన స్త్రీ వచ్చి కలిసిందట హలో డాడీ అన్నదంట ఈ అమ్మాయి ఎవరు నేను ఎప్పుడు చూడలేదు ఈ అమ్మాయిని అంటే నేను డాడీని డాటర్ని అన్నదంట అంటే ఈ లోకంలో చిన్న బేబీ కానీ పరలోకానికి పెద్ద బేబీలా కనిపిస్తుంది అంటే చిన్నపిల్లలు దేవుని సన్నిధిలో ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ కదా అంటే నేను బిబ్లికల్ సపోర్ట్ నేను మీకు ఏం చూపిస్తున్నాను ఒకటైతుంది చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఆటంగా పరచకుడి దేవుని రాజము ఇలాంటి వారిది అన్నాడు అంటే పసిపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు పాపం కాబట్టి వాళ్ళంతా చనిపోతే దేవుని సన్నిధిలో ఉంటారు కాబట్టి మనం అటుకు ఒకరోజు వాళ్ళని చూస్తాం అది హోప్ తెలుసు రాష్ట్రపతి ఉందా లేదా వాక్యం అది నిద్రించిన వారి నిమిత్తమై ఈ లోకస్థల వలే దుఃఖపడకూడీ కాబట్టి నేను మీకు ఒక విషయం జ్ఞాపక చెప్తున్నాను అది మన ప్రభు తిరిగి వచ్చినప్పుడు మన ప్రియులను వెంటబెట్టుకుని వచ్చును వాళ్ళందరూ వస్తారు అది మన హోప్ కాబట్టి మనం ఏడవద్దు దుఃఖపడద్దు నేను దుఃఖపడను నేను చనిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడు ఏడవను కానీ పోతున్న వాళ్ళ గురించి ఏడుస్తూ ఉంటాను అందుకే ఎట్లనగాని వాళ్ళకి సోడతారు ఆ హాస్పిటల్లో పోయి వాళ్ళ చౌక వాడు వినలేని స్థితిలో ఉంటాడు కదా హెడ్ ఫోన్స్ పెట్టి వాక్యం ప్లే చేస్తాడు అవును చనిపోయిన వారి గురించి ఏడవకొడి పోయే వాళ్ళ గురించి ఏడవాడు అంటాడు అందుకే ఎవరన్నా లాస్ట్ మూమెంట్స్ ఉంటే దేవుడు మనం ప్రార్థన చేస్తే మాట్లాడతాడు చూపిస్తాడు ఆయన కానీ మనం వాళ్ళకి పోయి హెచ్ ఆదరించాల దేవుడు స్వస్థపరచాలి ఇంకటి ఈలో ఒక మందరం విడిచిపెట్టాల్సిందే ఒకరోజు కానీ ఆయన సన్నిధిలో మనం అడుగు పెట్టాలి కదా ఆ మందిరంలోనికి అడుగు పెట్టాలా అది పాయింట్ నెంబర్ వన్ అక్కడ కాబట్టి చెవుల కోమాల ఉంటారు వాళ్ళు అవన్నీ ముక్కులో పెడతారు మన వాళ్ళ చెవులే చెప్పాలా సువార్త అది నీకు ఒక ఫైనల్ ఆపర్చునిటీ చాలా మంది పాస్టర్స్ వాడుకోరా ఆపర్చునిటీ అలా ప్రార్థన చేసేస్తారు కానీ వాళ్ళు చెవులో చెప్పాలా ఎందుకంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ వాడిగా నేను చెప్తున్నాను నువ్వు కోమలో ఉన్నా నీ నీ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఉంటుంది ఒకవేళ హార్ట్ బీట్ ఆగిపోయినా సెవెన్ మినిట్స్ బ్రెయిన్ లైవ్ ఉంటుంది తెలుసా మీకు అది సెవెన్ మినిట్స్ దాంట్లో లైఫ్ ఉంటుంది అంటే వాళ్ళకి మెమరీస్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి కానీ హెల్ప్లెస్ ఉంటుంది బాడీ ఆ టైంలో మనం చెప్పాలా చెవుల అది వాళ్ళ మైండ్కి పోయి నీ పాపాలు ఒప్పుకో ఏ స్ప్రమ సొంత రక్షణ స్వీకరించు పరలోకంలో నువ్వు చేరుతావు ఆయన సన్నిధి చేరుతావు అని చెప్పాలా సరే వాడు స్వీకరిస్తారా లేదనేది సెకండరీ ఇష్యూ బట్ నీ బాధ్యత నువ్వు ఒకవేళ వాడు విన్నాడు రక్షింపబడతాడా లేదా దొంగ లాస్ట్ మినిట్ రక్షింపబడండి శిల మీద కాబట్టి అటువంటి సేవ దేవుడు మనల్ని ఏర్పరుస్తున్నట్టు శ్రమ లేకుండా నువ్వు సేవకునివి కాలేవు నేను మెకానికల్ క్రిస్టియన్ లాగా నీ ఇష్టం అది మన మెకానికల్ క్రిస్టియన్స్ లాగా ఉంటుంది నేను సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్ నుండి నైన్టీ టూ నుంచి విడిచిపెట్టి బయటకు వచ్చినాను నేనండి నేను అక్కడే ఉంటే అదే పాస్టర్ కమిటీ మెంబర్ లాగా ప్రెసిడెంట్ లాగా యూ సెక్రటరీ లాగా అవే పొజిషన్స్ లాగా కొట్టుకుంటా ఉంటాయి ఈ రోజు వరకు ముందరు ఇప్పటికూడా నాతో ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా కానీ విడిచిపెట్టి నేను ఊర్లు తీరుతాను ఎండకి ఎందుకు తీరుతున్నాను నాకు తెలుసు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు కాబట్టి మీ ఫ్యామిలీ సేవకుల ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి నేను మీకు స్పెషల్గా చెప్పాడు ఏమో మీకు అన్ని తెలుసు సత్యాలు కానీ వాటిని అమలు పరుచుకుంటలేరు మీరు ఇక మీద ప్రాక్టీస్ చేయండి యోసేపు శ్రమల గుండా బయటకు వచ్చి బట్లర్కి బేకర్ కి సేవ కూడా అయింది వాళ్ళకి సువార్త ప్రకటించింది ప్రవచనాన్ని విశదీకరించింది కాబట్టి అటువంటి మినిస్ట్రీ కొరకు శ్రమల గుండా మనం కాబట్టి అటువంటి సేవ కొరకు మనం సిద్ధపడాలా తర్వాత మన మనం కాపాడుకోవాలా నేను ప్రతి ఒక్కరికి ఇదే విషయం చెప్తాను పోయిన పోయిన వీక్ నేను అక్కడ వెళ్ళినప్పుడు కూడా అటు ప్రకాశం డిస్ట్రిక్ట్ అక్కడ పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నాను డయాబెటీస్ లేని పాస్తాన్ని చూపించండి అంటే కొంచెం బాధపడి వాళ్ళు డయాబెటీస్ డయాబెటీస్ లేని పాస్తాన్ని చూపించండి హార్ట్ ప్రాబ్లం లేని పాశాన్ని చూపించండి అంటే కొంచెం దుఃఖపడినరు వాళ్ళు కానీ నేను చెప్పిన ఎందుకు నేను చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి మీ శరీరంలో ఎటువంటి బలహీనతలు మీరు ఆయన కొరకు ఉండగలరు ఎట్లా సువార్త పని చేయగలరు డయాబెటీస్ రోగం ఉన్నవానికి నువ్వు ఎట్లా ఉపశమనం కల్పించగలవు నీ సేవలో డయాబెటీస్ అనేది రోగం కాదు అది లోపము ఎందుకు వస్తుంది నువ్వు తినే ఆహారాన్ని బట్టి మన బాడీ స్టార్చ్ ఫుడ్ కి ఫిట్ కాదు అయినా మనం స్టార్చ్ ఫుడ్ తింటున్నాం అందుకు రోగాలు వస్తున్నాయి ఈ లోకంలో మెడికల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని నేను ఒక రీసెర్చ్ పేపర్ చదివిన అందులో ఉన్నాయి సర్వ రోగానికి మూలము కార్బోహైడ్రేట్స్ అని అన్ని రోగాలకి మూలము ఒకటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు పిండి పదార్థాలు తీసేస్తే అంత రెస్టోర్ అవుతుంది బాడీ హీలింగ్ నేను నేను ఎంత ప్రార్థిస్తున్నా నాకు ఎందుకు డయాబెటీస్ పోతానంటే ఆయన ఎప్పుడో నీకు సొల్యూషన్ ఇచ్చాను గానీ నువ్వు పాటిస్తలేవు నువ్వు ఇగ్నరెంట్గా ఉన్నావు నువ్వు ఆరోగ్యం గా ఉన్నావు ప్రౌడ్గా ఉన్నావు అహంకారంగా ఉన్నావు ఆయన ఆల్రెడీ సొల్యూషన్స్ ఇచ్చిన కానీ నువ్వు సొల్యూషన్స్ నువ్వు తురుడి తిరు తిరస్కరిస్తున్నావు ఎందుకు వాడవాడు చెప్పేటోడు నాకు నా డాక్టర్ కంటే ఇంటెలిజెంటా నా పాసర్ కంటే వీడు గొప్పాడా ఇటనే మాట్లాడతారు కదా మనుషులు నేను పోయి హాస్పిటల్లో డాక్టర్స్తో ఇర్గ్యూ చేస్తా ఉంటాను డాక్టర్స్తో మాట్లాడతాను అట్లనే సార్ అట్లనే సార్ అంటారు అంటే వాడిని తెలదా తెలుసు వాళ్ళకి కానీ కన్వీనియంట్ అన్నట్టు కన్వీనియంట్గా దానికి కాంప్రమైజ్ అయిపోతున్నది ఈ రోజు మనం అట్లా కాడానికి వీలేదు నీకు విక్టోరియాస్ లైఫ్ కావాలా అంటే ఇవన్నీ నువ్వు పాటించాలా స్పిరిచువల్ గ్రోత్ ఎంత ముఖ్యమో ఫిజికల్ గ్రోత్ అంతే ముఖ్యము సోషల్ అంతే ముఖ్యము సైకాలజికల్ కూడా మనం గ్రో కావాలా ఎందుకంటే లూకాసు వార్త రెండవ అధ్యాయ యాభై రెండవ వర్షంలో క్లియర్గా ఉంది అది స్పిరిచువల్గా గ్రో కావాలా అభివృద్ధి పొందాలా ఫిజికల్ ఫిజికల్గా అభివృద్ధి పొందాలా సైకాలజికల్ గా అభివృద్ధి పొందాలా సోషల్గా కూడా మనం అభివృద్ధి పొందాలా అది ఫోర్ పిల్లర్స్ ఆఫ్ బిలీవర్స్ లైఫ్ అది అట్లా అభివృద్ధి పొందకపోతే మనం ఎట్లా గురించి సాక్ష్యం ఇవ్వగలం అటువంటి సాక్ష్యం ఇవ్వాలా దాని కొరకు మనం సిద్ధపడాలా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు శుభప్రదమైన నిరీక్షణ ఇది హైయర్ పొజిషన్స్ కి దేవుడు లేపబోతున్నాడు సైతానికి సిగ్గు కలిగించేలాగునా మన మీద ఉండే అవమానం పోగొట్టుకుని దేవుడు మనల్ని అద్భుత రేపబోతున్నాడు ఎందుకో తెలుసా ఆయన ఇది ఒక బ్యాటిల్ ఫీల్డ్ ఇది ఇది ఒక మహా యుద్ధం మహాసంగ్రామం ఇది లోకం అది ఎక్కడైతుంది యుద్దము ఈ భూమి మీద కాదు నీ హృదయం లో అయితుంది యుద్దం ఎప్పుడో మర్చిపోయినావు నువ్వు యుద్ధం చేస్తున్న దుష్ట శక్తులతోని విజయం పొందడం కొరకు నిన్ను ప్రాక్టీస్ చేపిస్తుంది శ్రమలలో దెబ్బలు తగులుతూ ఉంటాయి ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు వాడి కత్తి నీకు తగులుతుంది కొన్నిసార్లు గాయమవుతుంది మళ్ళీ పోతే యుద్దం ప్రాక్టీస్ చేస్తావు చివరికి వాళ్ళ మీద విజయం పొందుతావు అదే శ్రమ అని అర్థం చేసుకోండి ఈ రోజు సైతాన్ మీద నువ్వు విజయం పొందబోతున్నావు హయ్యర్ పొజిషన్ లేపబోతున్నాడు దేవుడు నిన్ను ఆ పోనీయకుండా మీరు అడ్డగిస్తున్నాడు అందుకే వాడికి ఇష్టం లేదు నువ్వు విజయం పొందడం శుభప్రదమైన నీరీక్షణ పొందుకోవడం వానికి ఇష్టం లేదు వాడు ఎట్లా పోడు పోనిచ్చేవాడిని పోనీ కింద ఉంటాడు కానీ మనం అట్లా కాదు మనం ఎట్లా పోవాల్సిందే పరలోకానికి ఆయన సన్నిధిలో అడుగు పెట్టాల్సిందే ఆయనను పోయి మనం కౌగలించుకోవాలా అందుకని మన తండ్రి కదా ఆయన మనం కాకపోతే ఎవరు పోవాలకి మనమే పోవ్వాలా కాబట్టి అటువంటి నిరీక్షణ మనం ఉన్నాం దేని విషయంలో చింతించాం దేని విషయంలో ధైర్యంగా ముందుకు పోదాం ఆయన శుభప్రదమైన నిరీక్షణ మనకి ఎక్స్పెక్ట్ మెరకల్స్ ఫ్రమ్ గాడ్ అందుకే ఎవరైనా విలియం బూత్ అనే ఒక సేవకుడు శాల్వేషన్ ఆర్మీ స్థాపికుడు శాల్వేషన్ ఆర్మీ చర్చ తెలుసు మీకు దాన్ని స్థాపించినవాడు ఆయన ఏమిటాడంటే అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ మనము ఆయన కొరకు విశేషమైన కార్యములను నిర్వర్తించడానికి సిదా పోనుకోవాలా ఆయన నుంచి విశేషమైన అద్భుతాలని ఆశించాల అది క్రైస్తవ జీవితం అటువంటి సేవ జీవితంలో ప్రభు మనం నడిపించాలనేసి మనం ప్రార్థన చేసాం కొంతసేపు కళ్ళు మూసుకోండి నీతో ఒకవేళ ప్రభు మాట్లాడితే ప్రభు నన్ను క్షమించిన ఆయన మనసు బలహీనతలో ఉంటే పరిపరివిధలకపోతే నీ కృప నన్ను చీరదీసింది నన్ను విడిచిపెట్టలేదు నీకు బాడందకార లోయలో పోయిన ప్రభా ఏ ఉపాయము నాకు వాటి లేదు నైనా మరణ ఛాయలో నేనున్నా కానీ నన్ను నిదు ఆదరించింది నన్ను భయంకరమైన రోగాల నుంచి బయటకు తీసుకొచ్చినారు మమ్మల్ని మృత్యువాత పాడినప్పుడు మమ్మల్ని బయటకు తీసుకొచ్చినారు ఆల్మోస్ట్ చనిపోయినాం అన్నప్పుడు బయటికి తీసుకొచ్చినారు మీరు ఎన్నెన్నో శ్రమలు ప్రభా ఒకటి కాదు రెండు కాదు కానీ అవన్నీటిని మీరు ముందుగానే మాకంటే కంటే ముందు మీరు అనుభవించినారు కాబట్టి మా శ్రమ విలువ మీకు తెలుసు కానీ వీటి ద్వారా ఒక గొప్ప అవకాశాన్ని మీరు మాకు పాయింట్ నెంబర్ వన్ అది మీరు మాకు చూపిస్తున్నారు ఈరోజు యువసేపు జీవితంలో శ్రమ నుంచి ఆధిపత్యం మీరు సఫరింగ్ నుంచి సుపీరియారిటీకి సుపీరియర్ పొజిషన్కి మీరు లేవనెత్తినారు అతన్ని కొద్ది పొరకు ఇంట్లో నుంచి చెరసలకు నడిపించినారు చెరసలలో ఒక సేవకంగా తయారు చేసుకున్నారు అక్కడ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా తయారు చేసుకున్నారు ప్రవ్వా తర్వాత ఐగుప్త దేశానికి అతన్ని ఒక మినిస్టర్ లాగా నిలబెట్టి దాన్ని కాపాడుకున్నారు ఒక రక్షకులాగా అతను నిలబెట్టుకున్నారు అక్కడ ఆ దేశాన్ని రక్షించుకునే వాళ్ళగా తయారు చేసుకున్నారు ప్రా ఆ మర్చిపోవడానికి వీల్లేదు ప్రవ్వా ఆ డిప్రెషన్ స్పిరిట్స్ నుంచి మాకు సంపూర్ణమైన విడుదల దైచమని ప్రార్థిస్తున్నాం యాంగ్జైటీ స్పిరిట్స్ ఏ సీకరిస్తున్నా పాతంలో బంధిస్తున్నాం ప్రభా మీరు ఎప్పుడు నిన్ను ఎన్నడను విడవను ఎడబాయినర్వ ఆ క్షణం అది మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అవును ప్రభా ఎప్పుడు విడవలేదు మీ మమ్మల్ని శ్రమలలో మమ్మల్ని మీరు ఎత్తుకొని అది నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను క్రింద పడిపోతుంటే మీరు మమ్మల్ని ఎత్తుకున్నారు తండ్రి యాక్సిడెంట్స్ అవుతుంటే మమ్మల్ని పట్టుకున్నారు ప్రభా క్షరాలకి గాయాలు కాకుండా కాపాడునారు ప్రభా ఎన్నోసార్లు మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు చివరిగా మీ సేవ నిమిత్తమై ఈ కృపను మీరు మాకు కాబట్టి మేము ఇవి మరచిపోకుండా ప్రవ్వా ఈ శ్రమల నుంచి మమలి మీరు నడిపిస్తారు కాబట్టి ఓ ప్రవ్వ మేము పోగొట్టుకున్న వారిని అందరినీ మీరు తిరిగి రప్పిస్తాన్నారు తీసుకొని వస్తానారు వారిని మేము చూస్తాం అది మీ సన్నిధిలో ఉన్నారు ప్రవ్వా మా ప్రియులు కాబట్టి మేము చింతించాం యోబు తన పది మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు కానీ డబుల్ మెజర్లో పొందుకున్నాడు అని ఉంది వాక్యం ప్రవ్వా అంటే ట్వంటీ చిల్డ్రన్ పొందుకుండా ఆయన తిరిగి పది మంది పరలోకంలో పది మంది ఈ లోకంలో కాబనా ఇవన్నీ మీ యొక్క వాక్యము మాకు ఎంతో ఆదరణకరంగా ఉంది తండ్రి మాకు అనుమానమే లేదు కాబట్టి కుటుంబానికి మీరు ఇచ్చిన ఆదరణ బట్టి మీకు ఎంతో వందనాలు మాకు ఇచ్చిన ఆదరణ బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభావ ఈ వాక్యం అందరిని తండ్రి దాన్ని ప్రేమించే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి పాటించే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రకటించే బిడలుగా తయారు అటువంటి కుటుంబంగా కుటుంబాలను తయారు చేసి మమ్మల్ని అందరినీ మీరు ఆఖరి వరకు సిద్ధ పరచుకోమని మేము తిరిగింటికి వెళ్తుండగా సురక్షితంగా నడిపించామని సుక్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి